ప్రసాదం చిత్రం స్తోత్రం నైనా పరిశుద్ధిడ మైమోన్నతుడా సరశక్తి మంతుడా తండ్రి నీకే వందనాలు ప్రభావ నిన్న నేడి నియంత్రం ఏకరీతిగా తండ్రి నీకే వందనాలు అబ్రహాం ఇస్సాకు యాకోప్ల దేవ నా దేవ నీకే వందనాలు ప్రభ ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకే కోట్లాది కోట్లాది వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా తండ్రి నీకే వందనాలు ప్రభ ఇచ్చిన అవకాశం యేసుప్రభ బట్టి నీకు వందనాలు ప్రభ మమ్మల్ని పొద్దు నుంచి రాత్రి వరకు యేసుప్రభ కాచి కాపాడి భద్రంగా భద్రపరిసిన తండ్రిని నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఏసుప్రభ ఈ సావాసంలో కూడినమంటే కేవలం కృపలో ఉన్నాం అందరు బట్టి నీకే వందనంలో స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి కాలం మంది ఏసుప్రభ రాని బిడ్డ తొందరగా నడిపించి వాళ్ళకున్న అటంకాలని తొలగించండి నాయన ఏ ప్రాంతంలో ఏ ఊర్లో సేవలు వాడబడుతున్నారో పతొక్క అభిషేకించి సేవలు మీరు బలంగా మీరు వాడుకోండి పతొక్క దీవింపబడును కాక ఆశీర్వాదం పొందును గాక నాయన నా తండ్రి నీకే వందనాలు ప్రభ పతొక్క వచ్చిన పతొక్క దీవించండి ఆశీర్వదించండి ఇంకా బలపరచండి వాక్య జత మమ్మల్ని దీవించండి ఆశీర్వదించి నిరాకడికి మమ్మల్ని అందరూ సిద్ధపరచుకుంటదేవాక్యం చల్సినగా మేము జీవించాలా ప్రభ వాక్యానికి లోబడ జీవితం మాకు శక్తి దయచేయండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభా తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయనా మీరు పాటల ధర మీరు అయిపోందండి ఏసు ప్రభానికే వందనాలు దేవా పతొక్క ప్రార్థన నీకు చేరును నాయనా గొప్ప విజయాన్ని మీకు దయచేసి ఈ రాత్రి పతొక్కబిడిని పలపరిచి దీవించి ఆశీర్వదించామని ఏసుకు సుమడి తండ్రి ఆ మెయిన్ బ్రదర్ మీరు ఒక పాట పాడండి బ్రదర్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 ట్లు నీ కొరకి నా ప్రాణము దప్పిగొనుచున్నది నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమా నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయస్సు చేసిన మేలను నీవు మరువకుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమా మా పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైనా నన్ను నిలిపితివి పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి క్రిస్తనే బండపైనా నన్ను నిలిపితి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివీ నీదు అడుగు జాడలనే వెంబడి ప్రభు నే వెంబడి ప్రభు నా ప్రాణమా నా సమస్త మా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయ చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమాస్తమా అందకారులయలలో నేను నడితిని ఏ అపయమురాకుండా నన్ను కాచి తివీ అందక కారులోయలలో నేను నడితిని ఏ అపయమురాకుండా నన్ను కాచి తివీ కన్న త్రివీన్ కన్న తండ్రి వి నీవని నిన్ను కొలిచెదను కన్న తండ్రి వి నీవని నిన్ను కొలచెదను అంధకారపులోయలలో నేను నడచితిని ఏ అపాయమురాకుండా నన్ను నడిపితివి అంధకారపులోయలలో నేను నడచితిని ఏ అపాయమురాకుండా నన్ను నడిపితివి కంటి పాపగ నీవు నన్ను కాచితివీ కంటి పాపగ నీవు నన్ను కాచితివీ కన్న తండ్రి వి నిన్ను కొలచెదను ఇలా నిన్ను కొలిచెదను నా ప్రాణమ నా సమాస్తమా ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలియంతును నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు ఆత్మఫలములు దండిగా నీకై ఫలియంతును నీవు చేసిన మేలను నేను నేట్ల మరతు ప్రభు నీవు చేసిన మేళ్లను నే మరతు ప్రభు నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును నేను ఇలలో జీవింతును నా ప్రాణమా నా సమస్తమా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 ప్రభుని స్థుతించుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నాయసు చేసిన మేలను నీవు మరువకుమా నా ప్రాణమా నా సమస్తమా అల ప్రైజ్లాడక్క అందరికీ ప్రార్థిస్తాం సార్ పశుతులకు తండ్రి కృపమైన ఇసు ప్రభావానికి ఎంతో వందలైనా జీవం గల ఈసయానికి ఇస్తుతలు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నారు మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకునేందుక నీకు ఎంతో వందాలు ప్రభావ కృతజ్ఞతాస్థతులు ఘనత మహిమా ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటాం అయినా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ పాదాల దగ్గరికి మేము వచ్చినాం ప్రభావ మాతో మాట్లాడండి మా జీవితాలు సరి చేయండి మీకు సంపన్నతలు సరళత పరిశుద్ధులు మమ్మల్ని నడిపించండి ప్రభ నా దేవా మీరు ఎంతో పరిశుద్ధులనైనా మీకు పరిశుద్ధం కలిగి మేము జీవించా ప్రభావ నా దేవా నీకు ఎంతో వర్ణాలు ఇక సమాప్తి చివరి అంచుకో మేము వచ్చేసినాం ప్రవా మీకు రాక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవా ప్రతి ప్రవచనం అయినా నా తండ్రి ఆ సమయంలో ప్రభావ అవి నెరవేరుతున్నట్టు మిమ్మల్ని చూపిస్తున్నారు కాబట్టి నైనా ఇక మీదట మేము మీ రీతిగా మేము ఓ ప్రభా మేము ముందుకెళ్ళలో మీరు ప్రతి విషయంలో మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మాతో మాట్లాడుతున్నారనైనా వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలైనా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయినా ఈ రాత్రి కాల సమయంలోనైనా మీ పాదాల దగ్గరికి వచ్చిన అయినా మరేలాగా మీ పాదాల దగ్గరికి వచ్చినాం ప్రభావ మీదకి వచ్చి నేర్చుకొని నాకు ఆడి మేమన్నారు ప్రభావ అయినా మీ సాయం మాకు అనుగరించండి నడిపింపు మాకు అనుగరించండి అయినా నా దేవ పరిశుదాత్మ దేవ మీ సాయం మాకు అనుగరించి నడిపించమని గొప్ప మీ వాక్యమేని ఏ సత్యం మేము గ్రహించలేగనా మా ఆత్మీని మీ వాక్యం ప్రకారంగా నా జీవితాలు మేము మార్చుకొని ముందుకు పోలాగినా సహాయపడమని దైవ ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీ నడిపింపు మాకు అందరికీ కనిగించమని యేసు క్రీస్త పరిషుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాం తండ్రి రచన పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము రోమిల్ రచన పత్రిక పదమూడు అధ్యాయము దానిక ముందు ఒక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల ఏందన్నప్పుడు ఆత్మీయ జీవితంలో రక్షింపబడి ప్రభువుని స్వీకరించిన తర్వాత ప్రతి దశలో కూడా దేవుడు మనల్ని ఏ రీతిగా నడిపిస్తాడు అనే విషయము మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా ఏ రీతిగా అన్నప్పుడు రక్షణ పొంది ప్రభుని తెలుసుకొని మారు మనసు బాపిసము అవన్నీ పొందుకున్న తర్వాత అక్కడి నుంచే ఆత్మీయ జీవితం స్టార్ట్ అవుతాయినట్టు దేశములో ఇస్రాయల్ ప్రజలు ఎందు నిమిత్తమై ఆ బాణి సత్తంలో వాళ్ళు ఉన్నారు దేవుడు అబ్రహంతో వాగ్దానం చేసిండు ఏమంటే నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్లే విస్తరింపజేస్తున్నాడు కాబట్టి అది ఎప్పుడు చెప్పిండంటే ఆయన సంతానం లేనప్పుడు అప్పుడే కుమారుడు పుట్టలేదు అప్పుడే ఏ నిరీక్షణ లేని సమయంలో దేవుడు అబ్రహంతో మాట్లాడి పైకి చూపించి ఆ ఆకాశ నక్షత్రం వల్లే నీ సంతానం విస్తరింపజేస్తానంటే దేవుడు అబ్రహం చెప్పిన ప్రతి మాట ఏమైతే మా భయంతో మాట్లాడిండో వాటన్నిటిని ఆయన విన్నాడు ఒక దశలో ఏమన్నాడు అంటే నాకు ఎంత ఆస్తి ఇచ్చినా ఎంత ఇచ్చినా ఏం ప్రావా ఏం ఏం లాభం ప్రావా నాకు వారసుడు లేదు కదా ప్రావా అంటే వారసుడు లేదని ఎందుకంటూ నీ గర్భంలో నుంచి నేను వారసులను తీసుకొస్తానన్నాడు కాబట్టి ఇది అంతా ఒక ఆత్మీయ ప్రయాణం అన్నట్టు కాబట్టి వాళ్ళు ఆ ఆ నలభై ఐగుప్తు దేశంలో నాలుగు సంవత్సరాలు ఒక నలభై సంవత్సరాలు ఎంత భయంకరమైన స్థితిలో దీన దీ స్థలలో ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక దీనదర్శలో ఉన్నప్పుడు అబ్రహాం ఒక గార్డెన్ ఇద్దరు కలుగ చేసినప్పుడు దేవుడు ఒక దర్శనం అతనికి ఇస్తాడు ఒకనొక దేశంలో నీ సంతానము అక్క అక్కడ బానిసలుగా ఉంటారు తర్వాత నేను వాళ్ళు మళ్ళీ తిరిగి తీసుకొని వస్తా కాబట్టి అవి మీ ఒక మంచి వృద్ధాపమ కాబట్టి అవన్నీ నెరవేర్తాయని చెప్పి దేవుడు ముందుగానే అబ్రహంతో చెప్పిండు కాబట్టి ఈ విషయాలు మనం పత్తిది మనం జాగ్రత్తగా మనం చేసుకుంటే కొన్నిసార్లు కొన్ని ఆశ్చర్యకరమైన అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే దేవుడు జరగలేదు ఇంకా జరగబోదవి ఇంకా అది ఏం కాలేదు ఆ టైంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం ఏ రీతిగా దాన్ని స్పందిస్తాం అబ్రహము నిరీక్షణ లేనప్పుడు నూరు వంద సంవత్సరాల టైంలో దేవుడు మీకు సంతానం ఇస్తానంటే అతన్ని నమ్మిడు కాబట్టి చూడండి విశ్వాసంలో క్రైస్తవ జీవితం విశ్వాసంలో ముందుకు సాగిపోవటమే ప్రతి దాంట్లో విశ్వాసంగా ముందుకు సాగిపోవటమే ఎక్కడ కూడా అనుమానించేది లేదన్నట్టు ఎందుకంటే నీకు ఎదురయ్యే ప్రతి దశలో కూడా అవి నీ విశ్వాసాన్ని పరీక్షిస్తుంది నీ విశ్వాసం బలపడడానికి లేదా ప్రభులో నువ్వు స్థిరంగా నిలబడి ముందుకు పోవడానికే అవన్నీ కల్పిస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం ప్రయాణమిస్తున్నప్పుడు చూడండి ఒక ఇస్రాల్ ప్రజల్ని ఆ యొక్క కొలిములో నుంచి అంటే బాణిసత్వంలో నుంచి మోసే లాంటి ఒక ప్రవక్తను దేవుడు లేపినప్పుడు అక్కడ అతను బయట తీసుకొని కాబట్టి ఆ ఎప్పుడు బానిసలుగా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బానిసలుగున్నారు ఏసేపు టైంలో ఒక పన్నెండు మంది డెబ్బై మంది అక్కడ ఐగుప్తుకి వెళ్తారు యాక సంతాన మొత్తం ఏసేబు ఉన్న ఆ రాజు కాలు ఫారో ఏసేబు ఉన్న ఫరో వేరే కాబట్టి తర్వాత ఇస్రాయల్ ప్రజలు ఉన్న వేరే కాబట్టి ఆ అక్కడ ఏమని చూస్తామంటే ఆ సంతానం కూడా ఐగుప్త దేశంలో సెటిల్ అయిపోయింది అక్కడంతా కాబట్టి దేవుని వాగ్దానము ఎట్లుంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఏసేబు ఆ అతన్ని ముందుగానే దేవుడు అక్కడ పంపించటం మనం చూస్తాం ఎందుకంటే కరువు రాబోతుంది కాబట్టి దేవుడు ముందుగానే ఏసేబు అమ్మివే వడటం అక్కడ పోవటం తన అన్నదముల కంటే ముందుగా అక్కడ వెళ్ళటం కాబట్టి అక్కడ ఐగుప్తు దేశంలో రాజు తర్వాత రాజులాగా అతను ఉండటం ఇవన్నీ కూడా ఆత్మీయ జీవితంలో ఒక విధానాలు అన్నట్టు దేవుని ప్రణాళిక ఎట్లా ఉంటదనేది మనము అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవి మన జీవితాలలో ఎట్లా అవి ఏ రీతిగా అది మనకు సంకల్పిస్తుంది లేక అవి మన జీవితంలో ఎట్లా మనం పాటించాలా లేక ఏ రీతిగా దాన్ని ముందు తీసుకపోవాలా అనేది మనం అర్థం చేసుకోవాలా కేశ ఆయన ఐగు దేశంలో ఉన్నప్పుడు రాజుగా ఉన్నప్పుడు రాజు తర్వాత రాజు కాబట్టి తన తన సంతానాన్ని తన తల్లిదండ్రులందరినీ తర్వాత వాళ్ళ అన్నదమ్ములందరినీ సమస్త వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ప్రాంతంలోకి తీసుకొస్తారు ఆయన కాలంలో కాబట్టి తర్వాత ఏసేపు చనిపోతాడు ఆ రాజు చనిపోతాడు తర్వాత ఏసేపు చనిపోతాడు తర్వాత వీళ్ళు అక్కడే ఉండిపోయి ఏసేపు జరగని ఇంకొక రాజు కాబట్టి ఆ రాజు చాలా కఠినడు అన్నట్టు కాబట్టి ఆ రాజు కాలంలో ఇస్రాయల్ ప్రజలు బహుగా విస్తరించిపోయినారు విస్తరించి వాళ్ళ సంతాన పొంది ఆ విస్తరించారు కానీ వాళ్ళు ఏం చేసిండ్రు వీళ్ళు ఇంకా విస్తరిస్తున్నారని చెప్పి వాళ్ళని చంపాలని చెప్పి ఐదు ప్రదేశంలో ఆ ఫరో ఏం చేశాడు మగపిల్లందరిని చంపడానికి ఆయన ప్రయత్నం చేసింది అందరినీ చంపేస్తూ ఉంటాడు కాబట్టి ఆ టైంలో దేవుడు మోషేను కాపాడతాడు ఒక మోషను కాపాడబడతాడు అన్నట్టు చూడండి అయ్యుప్ప దేశంలో తన కుటుంబాన్ని వాళ్ళందరినీ కాపాడడానికి ఆ రోజు ఏసేపును దేవుడు ఏర్పరచుకుంటే తర్వాత ఇస్రాయల్ ప్రజలందరినీ అక్కడి నుంచి బయటకు తీసుకురావంటే మోసే లాంటి వాడు అక్కడ ఉండాల అనే విషయంలో అక్కడ అందరినీ చంపబడుతున్నప్పుడు ఏం చెప్పేసి మోసే ఒక్కడే కాపాడబడతాడు మోసే ఒక్కడే కాపాడబడతాడు అన్నట్టు తర్వాత దేవుడు మోసే ఎందుకు కాపాడిండు అది మన అర్థం చేసుకోవాలా ప్రతి దశలో దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు మన ప్రభు టైంలో కూడా కదా రెండు సంవత్సరాలు తక్కువ వచ్చిన వాళ్ళందరినీ చంపుతూ ఉంటారు పరోరాజు హేరోది రాజు కాబట్టి ఈదుల రాజు పుట్టినవాడు ఎక్కువ అని చెప్పి ఆ రెండు సంవత్సరాల వయసు ఉంటుంది కాబట్టి ఆ పిల్లలందరినీ చంపేస్తే నా రాజ్యానికి ఎలాంటి వ్యతిరేకత ఉండదు అని అతను తీర్మానించుకున్నాడు కాబట్టి రెండు సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళందరినీ చంపిస్తాడు రాజు ఆ కాలంలో కూడా మన ప్రభువు ఆయన కాపాడబడతాడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన దేవుని ఒక దూత దర్శనం ద్వారా మాట్లాడి నువ్వు ఇక ఇక్కడి నుంచి ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోమని ఆ దూత చెప్పినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్టు మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ప్రతి దశలో కూడా దేవుని ప్రణాళికను దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటా దుష్టుడు అనేక విధాలుగా ఆటంక పరుస్తున్నాడు ఈ రోజుకి కూడా కాబట్టి కానీ ఆయన ప్రణాళిక ఎందుకు మన బైబిల్లో అవన్నీ రాయబడ్డాయి అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా అవి మన కాలంలో మన సమయంలో అది ఏ రీతిగా మనకు అది కాబట్టి దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నప్పుడు అది మనం ఎట్లా దాన్ని నెరవేర్చుకోగలుగుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలా అయితే మోషే ఐగుప్పిలో ఉన్నప్పుడు తర్వాత ఏం చేసిండు అక్కడ ఉన్నాడు అక్కడే రాజు దగ్గర పెంచి పెంచబడిండు ఆస్తిగా ఉండేడు వాళ్ళందరితో మంచిగా అంత బానే ఉంది తర్వాత ఏం చేసిండు కొంతకాలం తర్వాత అతను ఏం చేసిండు ఒక ఐగుతుని కొట్టి చంపి పారిపోయింది తర్వాత ఏం చేసిండు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వేరే ఒక దగ్గరికి వెళ్ళిండు ఆయన అక్కడ పోయిన తర్వాత కూడా అక్కడ ఆ బావి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని కొట్టి తరిమేసిండు తర్వాత మోషే ఆ ఇతరు దగ్గరికి వెళ్తాడు అక్కడ పెళ్లి చేసుకున్నాడు అక్కడ సెటిల్ అయిపోయింది తర్వాత ఆయన అక్క ఆ మందను గొరెల కాసుకుంటూ ఆ పర్వతం వైపు వెళ్తాడు దేవుని పర్వతం వైపు వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇన్ని విధానాలు జరుగుతున్నా కానీ ఇన్ని జరుగుతున్నా కానీ దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే మోషే నలభై సంవత్సరాలు ఆలస్యం చేసిండు ఎనభై సంవత్సరాలకి ఆయన అప్పుడు బయలుదేరిండు ఐగుప్త దేశానికి వాపస్ నలభై సంవత్సరాలు ఆయన అట్లా చేసిండు తర్వాత నలభై ఎనభై సంవత్సరాల కథను అప్పుడు బయటికి వెళ్తున్నాడు చూడండి కాబట్టి దేవుని ప్రణాళిక దేవుని విధానము ఆలస్యం అవుతున్నప్పుడు ఏ రీతిగా దాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉంటాం మనం అనుకుంటాం కదా ఒక దశలో ఇంకా సమయం రాలేదు టైం రాలేదు అనుకుంటా ఉంటాం కదా కాబట్టి బైబిల్ కూడా చెప్తుంది ఒక దశలో పెద్దదానికి ఒక సమయం ఉందని చెప్తుంది కరెక్టే కానీ అది ఏ సమయం అది ఏ సమయం అనేది గ్రహించాలా గుర్తించాలా అన్నట్టు కాబట్టి పాత నిబంధన కాలంలో కూడా క్రొత్త నిబంధన కూడా ఒక దశలో దేవుని ఆత్మ వెళ్ళనిది ఆ ప్రాంతాలకి ఒక దశలో దేవుని ఆత్మని అడ్డగిస్తూ ఉంటాడు ఒక దశలో దేవుని నడిపిస్తూ ఉంటాడు అన్నట్టు కాబట్టి ఎట్లా ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి అది మనం అర్థం చేసుకోగలిగితే మనము దేవుని జ్ఞానంలో మనం అభివృద్ధి పొందినట్టే కాబట్టి ఐగుప్తి దేశంలో నుంచి ఇస్రాల్ ప్రజల్ని మోసే బయటికి తీసుకొస్తున్నాడు కాబట్టి మోసేని అక్కడ పంపిస్తున్నాడు మొదట ఏం చేసిన మోసే ఆ నేను వెళ్ళను నా వల్ల కాదని చెప్పన్నాడు తర్వాత ఏం చేసిండు నువ్వు వెళ్ళాల్సిందే అన్నాడు అంటే మోసే ద్వారా ఐగుప్త దేశం నుంచి వాళ్ళు బయటకు తీసుకొని రావాలా కాబట్టి ప్రణాళిక కాబట్టి ప్రతిదీ ప్రణాళికే కాబట్టి అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు బయటికి మోసే కాబట్టి మనం అర్థం చేసుకోవాలా ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళ బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు నుంచి స్టార్ట్ అయిపోయినారు ఐగుప్తుని స్టార్ట్ ఏం జరిగింది అంటే మనం అర్థం చేసుకోవాలా బాణిసత్వం అనేది పాపపు జీవితం అంటే వాళ్ళు ఎప్పుడైతే బాణీ సత నుంచి బయటకు వచ్చినారో వాళ్ళంతా రక్షణలోకి వచ్చినట్టు అర్థం చేసుకోవాలి ఆత్మీయ దశలో ఎర్ర సముద్రం బాప్తిసానికి సాదృశ్యంగా ఉంటది యోర్ధ నది పరిశుధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా ఉంటుంది వాళ్ళందరూ పౌలు చెప్తారు అక్కడ వాళ్ళందరూ బాప్తిసం పొందినంటాడు నీటి వల్ల బాపిస్తం పొందిన అంటాడు మొదటి కొరిందలు పత్రిక పదో అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాము మొదటి కొరిందలు పత్రిక పదో అధ్యాయము ఫస్ట్ కొరింది పదో అధ్యాయము మళ్ళా ఈ రోమి రాశి పత్రిక మనం వద్దం తిరిగి వస్తాము చూడండి పదో అధ్యా సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకునేట నాకు ఇష్టం లేదు అదే చూడండి సహోదర్ లారా అంటున్నాడంటే రక్షింపబడ్డ వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుడు సహోదరులారా ఈ సంగతి మీకు మీకు తెలియకునే నాకు ఇష్టం లేదు అదేమనగా మన పితరులు మేఘమ కింద నుండేది వారందరూ సముద్రంలో నడిచిపోయేరి కాబట్టి అందరూ మోసను బట్టి మూ మోసేను బట్టి లేక మోషేలోను మేఘంలోను సముద్రంలో బాప్తిసం పొందిరి కాబట్టి మోషే ఏసు ప్రభుకు సాదృశ్యం ఉన్నాడు కాబట్టి బాణిసత్వంలోంచి వాళ్ళందరూ బయట తీసుకొస్తున్నాడు కాబట్టి మోసే యేసు ప్రభుకు ఉన్నాడు దేవునికి ప్రతినిధి ఉన్నాడు మోసే ఆ మేఘంలో సముద్రంలో బాప్సం పొందిండు కాబట్టి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిను కాబట్టి ప్రతిథి తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము పానము చేసిరి ఎలా తమను ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని తాగిరి ఆ బండ క్రీస్తే కాబట్టి పత్తిది ఆత్మీయ సత్యం అన్నట్టు కాబట్టి వాళ్ళు ఎంబడించిన ఆత్మ ఆ ఆత్మ సంబంధమైన బండలోనేది తాగిరి అంటే పరిశుధాత్మ కాబట్టి దేవుడు హేస్ ప్రవి ఆ బండ క్రీస్తే అని అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవుడికి ఇష్లుగా ఉండలేకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడిరి కాబట్టి ఇక్కడి నుంచి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అయితే అన్నప్పుడు రక్షింపబడ్డారు పరిశుదాత్మ అభిషేకం పొందుకున్నారు ఆయన ఆయన మేఘంలో ఆయన మహిమలో వాళ్ళు ఉన్నారు అన్ని భాగనే ఉన్నాయి కానీ చివరికి ఆక యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు వాళ్ళు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు కాబట్టి ఇక్కడి నుంచే మనం అర్థం చేసుకోవాలా క్రైస్తవ జీవితంలో రక్షింపబడి ప్రభు నమ్ముకొని నువ్వు బాపీసం పొంది మారుమూన్స్ పొంది బాప్యసం పొందిన తర్వాత నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత ప్రభులో మనం నవ్వుస్తున్నప్పుడు ఇది ఒక ఆత్మీయ ప్రయాణం అన్నట్టు అంటే నువ్వు అక్కడికి స్టార్ట్ అయింది నీ ఆత్మీయ యాత్ర కాబట్టి నువ్వు ఏం చేయాల ఈ యాత్ర నువ్వు బానిసత్తం నుంచి వచ్చినావు పాపం నుంచి బయటకు వచ్చినావు రక్షింపబడ్డో ప్రభువు నమ్ముకును అంత బానే ఉంది కానీ ఈరోజు క్రైస్తవ జీవితం ఏంటంటే అంతవరకే స్టాప్ అన్నట్టు రక్షణ పొందినారు బాపిస్తం పొందినారు అంత బానే ఉంది ఆదివారం ఆదివారం చర్చకు పోతున్నారు అంత బాగానే ఉంది కానీ అది ఒక మెట్టు అన్నట్టు అది ఒక మెట్టు అంటే అది ఒక లెవెల్ అన్నట్టు అక్కడి నుంచి నీ ప్రయాణము వాళ్ళ వాళ్ళ ప్రయాణం ఏంది కానాన దేశం తీసుకెళ్తున్నాడు వాగ్దాన దేశం అది అంటే ఆత్మీయ దేశంలో పరలోక రాజ్యానికి సాదృశ్యం కాబట్టి ను పరలోక రాజ్యం పోవాలంటే ను ఎన్నో ప్రయాణాలు చేసుకుంటూ పోతూ ఎన్నో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నువ్వేం చేయాలా తను ఎదుర్కోవాలా ఇది క్రైస్తవ జీవితం ఇది ఆత్మీయ ప్రయాణము ఇది ఆత్మీయ జీవిత విధానం రక్షణ పొందిండ కాబట్టి అందరూ బాగానే ఉన్నారు అద్భుతాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ ప్రయాణము కానాను వరకు వెళ్ళాలా కాబట్టి కానాను దేశం పోయేంత వరకు ఎంతమంది నిలబడ్డరు ఎంతమంది చనిపోయినారు ఎంతమంది తిరుగుబడతానని చేసినారు ఎంతోమంది వాటిని సహించలేకపోయినారు ఎంతమంది దేవుని మీద దిసుకున్నారు ఎంతోమంది ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినారు లాస్ట్ కి కాబట్టి ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ ఆత్మీయ జీవితంలో నడిపించే నాయకుడు ఉండాలా మోస లాంటి నాయకుడు ఉండాలా కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తున్నాం నీ ఆత్మీయ జీవితము ఎప్పుడైతే నీ జర్నీ స్టార్ట్ అయిందో ఇక్కడి నుంచి నీ ఆత్మీయ జీవితం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ బానే ఉంది దేవుడు కార్యాలు చేసిండు తర్వాత అన్ని చేసుకుంటూ వచ్చిండు తర్వాత ఎర్ర సముద్రం దగ్గర వచ్చిండు వాళ్ళంతా ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది తర్వాత మోస మీద సనిగిరు గొనిగి తర్వాత ఎర్ర సముద్రం దేవుడు పాయలు చేసిండు మోసే ద్వారా పాయలు చేసిండు కాబట్టి చూడండి ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలా ఒక మోసే వాళ్ళందరినీ నడిపిస్తా ఉన్నాడు పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తను దేవుడు నేపి ఆ ఇనుప కొలుమిద నుంచి పాలు తెలు ప్రవహించే దేశాన్ని అనగా కానని దేశానికి నడిపిస్తున్నాడు దేవుడు కాబట్టి పర్లోక రాజ్యానికి సాదృశ్యం ఆత్మీయ దశలో మీరు అర్థం చేసుకున్నప్పుడు కాబట్టి మోషే ఒక్కడు అంతమంది జనాలు నడిపిస్తున్నాడు కాబట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ప్రజలు నడిపించాలంటే నీకు ఎంత సహనం కావాలా మోస నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు మనం ఆయన చని ఆయన స్టార్ట్ అయిన కా నుంచి ఐగుతో నుంచి స్టార్ట్ అయిన నుంచి ఆయన చనిపోయేంత వరకు మోసే నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు మనం ఈ రోజు అలాంటి గుణగణాలు దేవుని సేవకులకు ఉన్నాయా ఒక పది మందిని కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం ఈ రోజుల్లో సేవకులకి ఆరు లక్షల మంది జనాల్ని ఆ ఐగుప్తు నుంచి ఆయన నడిపిస్తుందంటే ఆయనకి ఎంత సహనం ఉండాలా ఎంత ఓర్పు ఉండాలా ప్రజలు తిరుగుబడతానని చేసిన ఒక దశలో మోసం మీద సనిగిండ్రు గొనిగి వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ అవన్నీ సహిస్తూ జయిస్తూ విసుక్కోకుండా ఒక దశలో ఇసుకొచ్చింది ఆయనకి అంటే మీరు అర్థం చేసుకోండి ఇసుగు కూడా వస్తుందని వాక్యం కాబట్టి నీకు కూడా విసుకొస్తా ఉంటది కానీ వాటన్నిటిని ఛేదించుకొని ముందుకు వెళ్ళాలా తర్వాత వెళ్తుంది నువ్వు కాదు ఈ విషయం అర్థం చేసుకోవాలా పాస్టర్ కాదు ఎల్తంది దేవుడు నీకు కొన్ని జనాలు నేను అప్పచెప్పినప్పుడు వాళ్ళందరినీ నేను జాగ్రత్తగా తీసుకొని ఆ పాలు తేలు ప్రవదించే దేశానికి వాగ్దాన దేశానికి నడిపించాల ప్రతి దేవుని సేవకు పరిచర్య అన్నట్టు కాబట్టి మోషే ఐగుత్తు నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రం వచ్చింది తర్వాత ఎన్నో అద్భుతాలు చేసినవి మనం చూ మనం చూసిన వాక్యంలో అయితే అక్కడ కొన్ని విషయాలు మనం చూసినప్పుడు వాళ్ళు ఒక ఆశ్చర్యమైన విషయం నాకు అర్థమైంది ఆ వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు మోసే స్టార్టింగ్ వాళ్ళంతా ఇటుకలు పని చేస్తారు కదా మట్టి పని చేస్తే ఇటుకలు తయారు చేస్తారు అన్నట్టు వాళ్ళకి ఏం చేత కాదు అది ఒక్కటే వాళ్ళు అయితే వాళ్ళందరినీ అంతా బాగున్నారు తర్వాత ఎర్ర సముద్రం పాయలేని తర్వాత దేవుడిని సంపూర్ణంగా దేవుని ఆరాధించండు తర్వాత దేవుని మైమపచ్చండు పాటలు పడి మిరియా వీళ్ళు కలిసి కూడా దేవుని ఆరాధించి అంతా బానే ఉంది తర్వాత ఏం జరిగింది మారనే ప్రాంతానికి వస్తారు అక్కడ నీళ్ళు చేతిగా మారుతూ ఉంటాయి ఎంత భయంకరమైన స్థితిలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆక ఎర సముద్రం దాటిస్తున్నాడు కాబట్టి ఎర సముద్రం దగ్గర ఏం జరిగింది వెనక సైన్యం వస్తుంది ముందు సముద్రం ఉంది వీళ్ళు ఉన్నారు కాబట్టి సేవాజ జీవితంలో ఆత్మీయ ప్రయాణంలో ఇవన్నీ నీకు ఎదురైతే ఉంటాయి అడుగు అడుగునే నీకు ఉంటాయి ఎప్పుడు నువ్వు అవన్నీ తెలుసుకోగలవు అది సాగిపోతున్నప్పుడే ఐగుప్తులో ఉన్నంతసేపు వాళ్ళకి అవన్నీ తెలీదు ప్రయాణం తెలియదు అన్నట్టు ఐదు నుంచి చెప్పైతే నువ్వు బయలుదేరత వాగ్దాన దేశానికి నువ్వు బయలుదేరినప్పుడే నీకు ఇవన్నీ ఎదురైతాయి నువ్వు బయలుదేరికపోతే ఎదురు కావు ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎందుకు ఇవన్నీ వాళ్ళు గ్రహించలేని స్థితులు ఉన్నారు సంతోషంగా సమాధానంగా ఆడంబరంగా జీవిస్తూ అంతవరకే సంతోషం అన్నట్టు అంతవరకే ఆనందం వాళ్ళు బయలుదేరాలన్నట్టు అక్కడికే బయటికి తీసుకొచ్చిన దేవుడు అంతవరకు అన్నట్టు నువ్వు చేయాల్సిన యాత్ర నువ్వు చేయాల్సిన ప్రయాణము బహు దూరం ఉన్నట్టు కాబట్టి వాగ్దాన దేశానికి అందుకోవాలా ని కాలం ముగి ముగించేంత వరకు వాగ్దాన దేశంలోకి నువ్వు పోవాలా అనేకులు తీసుకొని పోవాలా అది ఆత్మీయ జీతం అన్నట్టు కాబట్టి అక్కడికే వాళ్ళు ఆగిపోయినట్టు మనం చూస్తాం అయితే ఎరసమ దగ్గర ఏం జరిగింది దేవుడు దేవుడుకు అధికారం ఇచ్చాడు మోసకి తర్వాత జనాలు వెనక వస్తూ ఉన్నప్పుడు అప్పుడు వీళ్ళంతా సన్నిగిన్నెర గునిగిన దేవుని మీద మోస మీద కూడా ఐగుప్తులు సమాధులు లేవన్నా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినాం ఇవన్నీ మనకు తెలుసు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి పరిస్థితుల్లో నీవు ఎట్లా ముందుకు మనుషులు తీసుకొని పోవాలా లేక నీ జీ నీ విధానము నీ బిహేరు నీ ప్రవర్తన నీ మాట తీరు నీ యొక్క వాళ్ళ పట్ల నీకున్న ప్రేమ అవన్నీ ఎట్లను వ్యక్తపరిచి వాళ్ళందరినీ తీసుకొని పోవాలా అది మూర్ఖ కఠినమైన జనం అదంతా ఇస్త్రాల చాలా కఠినులు ఈ రోజు అంతకంటే కఠినమైన వాళ్ళు కూడా ఉన్నారు కదా బహు కఠినమైన వాళ్ళు ఒకరు జన్మనుంది వాక్యంలో ఫిలుపులు రాసిన ప్రతికూరు ఒకరు జన్మల మధ్య మీరు జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్ల ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండమంటాడు అలాంటి జనాల్ని దేవుడు అక్కడి నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసినారు మోషే కూడా ఒక దశలో భయం వచ్చేసింది ఆయన అక్కడికి అయ్యో ప్రభా ఇప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది కాబట్టి ఇది ఎట్లా బావాలా ప్రభా అంటే దేవుడు చెప్పాడు నీ చేతిలో ఏముంది కర్ర ఉంది అంటే అధికారం ఉంది కాబట్టి ఆ అధికారంతో నువ్వు సముద్రాన్ని పాయలు చేయమన్నప్పుడు ఆ సముద్రాన్ని రెండు పాయలు చేస్తారు మోషే కాబట్టి దేవుడు మోసకు అధికారం ఇచ్చిండు దేవును ఎప్పుడైతే మనం రక్షింపబడతమో ఎప్పుడైతే దేవుని అమ్ముకుని ప్రభుల్లో మనం ఉంటామో నీకు దేవుడు అధికారం ఇచ్చిండు కాబట్టి శక్తికి నీకు అవసరం అన్నట్టు శక్తి ఎప్పుడు వస్తుంది పరశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని అందితరు అన్నాడు తర్వాత మొట్టమొదటి ఫంక్షన్ పరశుదాత్మది ఏంది మీరు శక్తి పొందుకుంటారు తర్వాత యూ తర్వాత సమరయ్య బూది గంతులకు సాక్షులు అయ్యుంటారు అన్నాడు పరశుధాత్మ అభిషేకము సాక్ష్యంకి సంబంధించింది అన్నట్టు ఈ బైబిల్ అంతా ఎవరి గురించి సాక్ష్యం ఇస్తుంది సత్యం గురించి సాక్ష్యం ఇస్తుంది సత్యమే యేశ్రభు గురించి సాక్ష్యం ఇస్తుంది కాబట్టి ఆ సాక్ష్యం ఇవ్వాలంటే నీకు శక్తి అవసరం అన్నట్టు శక్తి లేకుంటే నువ్వు సాక్ష్యం ఇవ్వలేవన్నట్టు దేవుని శక్తి లేకుంటే మోసే అంతమంది నడిపించగల కాబట్టి ఫస్ట్ నువ్వు యూదయలో అంటే క్రైస్తవ సంఘంలోనూ సాక్ష్యం ఇవ్వాలా తర్వాత సమరయ అనిల ప్రాంతంలోనూ సాక్ష్యం ఇవ్వాలా తర్వాత ప్రపంచం అంతటా బూది మీరు నాకు సాక్షులు ఇంటారన్నట్టు ఏసు ప్రభు చెప్పిన మాట ఆయన ఆరోనం అయ్యేటప్పుడు ఏసు ప్రభు మాట్లాడుతున్నాను అక్కడ శిష్యులతోనే అక్కడ ఉన్న శిష్యులందరితో మాట్లాడుతున్నాను ప్రవ్వా ఇప్పుడు మమ్మల్ని విచ్చిపెట్టి వెళ్ళిపోతున్నాం ప్రవ్వ మేము అనాథులుగా ఉన్నాం ప్రభావ నేను మిమ్మల్ని అనాదులుగా విచ్చిపెట్టను ఆదరణ కర్తను మీకు పంపిస్తున్నాడు ఆయన వచ్చి నా వాటిలోనే తీసుకొని మీకు బోధించింది అన్నాడు సంభవింపబో సంగతులు తెలియజేస్తున్నాడు అంటే ఇంకా ఏసు ప్రభు చెప్పిన సంగతులు ఉన్నాయి చెప్పాల్సినవి కూడా ఇంకా ఉన్నాయి అది ఎప్పుడు బయలుపరచబడుతుంది కేవలం పర్షుదాత్మ ద్వారానే బయలుపరచబడతాయి కాబట్టి అది అక్కడ చూపిస్తుంది అక్కడ అయితే మోషే అక్కడ దేవుని అధికారం పొందుకొని ఆయన ఏం చేసిండు నీ అధికారము నీకు ఇచ్చినా కాబట్టి నువ్వు సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఆయన పాయలు చేసి దేవుని బిడ్డలు బయటికి తీసుకొస్తాడు తర్వాత ఆ ఎన్నో సందర్భాలు వాళ్ళకి ఎదురవుతాయి కదా తర్వాత ఆ మార చేదు అనుభవం వాళ్ళకి ఎదురవుతూ ఉంటుంది అప్పుడు నీళ్లు మార మధురంగా మారటం తర్వాత నీళ్ళైనప్పుడు ఆ బండని చీల్చినప్పుడు మోసే ఆ నీళ్లు దాగటము తర్వాత మన్నా కురిపించటము తర్వాత ఇవన్నీ చేసినాగా తర్వాత ఎవరి దాన్ని అది వాళ్ళు ఇంకా ఇవన్నీ నడుచుకుంటూ నడుచుకునిప్పుడు ఇంకా కొన్ని రాజ్యాల దగ్గర పోయినప్పుడు కణానీయులు చాలా కఠినమైన వాళ్ళు కణానీయులు వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఆ దేశంలో పెరేజీలు కణానీలు అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు అక్కడ కాబట్టి వాళ్ళు అక్కడ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేసింది అక్కడ ఇక అక్కడి నుంచి యుద్ధాలు స్టార్ట్ శ్రీను శ్రీను అరణ్యంలో అక్కడ యుద్ధం స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు కాబట్టి చూడండి ఆత్మీయ జీతము ఒక దశ నుంచి ఒక దశకి ఎట్లా కాబట్టి అక్కడ పోయే ప్రతి దాంట్లో కూడా మోస వాళ్ళు అందరికి జాగ్రత్తగా నడిపిస్తే తీసుకొని పోతా ఉన్నప్పుడు ఒక దశ వచ్చినప్పుడు వాళ్ళు యుద్ధానికి యహోశివతో చెప్తారు వాళ్ళకి యుద్ధం చేయమని కొంతమందిని యోధులను సమకూర్చుకొని యుద్ధానికి సిద్ధపడి నువ్వు యుద్ధానికి వెళ్ళిపోని మోస చెప్తాడు యహోశవతో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఈ వాళ్ళు యుద్ధం ఎప్పుడు నేర్చుకున్నారు క్రైస్తవు ఇస్లాల్ ప్రజలు ఎప్పుడు నేర్చుకున్నారు వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు అంటే చూడండి ఆత్మీయ జీవితంలో నువ్వు ముందుకు సాగిపోతున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్తుంది వాక్యం కాబట్టి నువ్వు ఒక దశలో ఒక ఒక లెవెల్ మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళిపోయినావు కాబట్టి కాలన దేశం పోవాలంటే వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలంటే ఎన్నో పరిస్థితులు ఎన్నో సవాళ్ళు నీ సేవా జీవితంలో నా సేవా జీవితంలో ప్రతి ఒక్కరి సేవలో కూడా ఇవన్నీ ఎదుర్కొన్న తర్వాత నేను వాగ్దాన దేశం పోతాం కాబట్టి అదొక విధానం అన్నట్టు మోసల్ గారు అది బయలుపరచబడింది కాబట్టి ఆత్మీయ దశలో కూడా మనం ఈ లోకంలో మనము పర్లోకరాజ్యం పోవాలంటే అంత ఈజీగా సునాయాసంగా పోగలమా కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా పర్లోకరాజ్యం ఎట్లా పోతాం మనం చూడండి కాబట్టి ఇవన్నీ సందర్భాల్లో ఇవన్నీ ఎందుకు దేవుడు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నట్టే ఇప్పుడు రాబోయే దినాల్లో నీ సేవా జీవితంలో నువ్వు వెళ్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్ని ఖచ్చితంగా ఎదురవుతాయి ఇలాంటి సవాళ్ళు నీకు ఎదురైతే ఆ టైంలో నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు మనుషులను ఎట్లా ప్రేమిస్తావు అట్లా ఒకనొక దినము మోస మీద వాళ్ళు సరిగినారు వ్యతిరేకంగా లేచింది సంఖ్యాకాలం పదహారో అధ్యాయంలో దాతాను ముగ్గురు వ్యక్తులు వాళ్ళందరూ కలిసి మోస మీద కురాహ సంబంధులు కురాహ కుటుంబికలంతా మోసకి వ్యతిరేకంగా లేస్తారు లేచి నువ్వే యాజకుడువా ఆ యాజకత్వం మేము కూడా యాజకత్వం చేస్తాం కాబట్టి ఆయన తిరుగుబడతాను కొంతమంది సమూహాన్ని వేర్పరచుకొని మోసకి విరుద్ధంగా లేచినారు కాబట్టి మోస ఏం చెప్తాడు అప్పుడు సాగిలు పడింది సాగిలపడి భయపడి సరే మీరే నాయకులా మీరే మమ్మల్ని పరిపాలిస్తారా మాకు వచ్చు అని చెప్పి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు అప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు తర్వాత దేవుడు ఆ మేఘం నుంచి మాట్లాడటం వాళ్ళ దూపార్తలన్నీ తీసుకోవటం అవన్నీ తర్వాత వాళ్ళందరినీ ఆ తెగులు రావటం ఆ భూమి రెండుగా విభజించబడి వాళ్ళంత పురాహ సంబంధాలు కూడా అందులో పడిపోయి తెగులు రాయినప్పుడు ఇంకా తర్వాత ఏం జరిగింది ఆ దేవుడు చెప్తారు మోసేతో ఒకసారి పక్క జరిగి మోసే వీళ్ళందరినీ నేను నాశనం చేస్తానంటే వద్దు ప్రావు అని మోసే దేవుని పాదాలు పట్టుకొని ఆయన్ని వేడుకున్నాడు దేవుడు చూడండి తర్వాత ఏం జరిగింది అది జరిగిన తర్వాత మళ్ళీ ఏం చేసిండు ఆ కురాయి సంబంధంలో ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ కూడా అనవసరంగా ఆ కుటుంబీన్ని చంపినారే అని చెప్పి మళ్ళా సనుగుడు స్టార్ట్ అయిపోయింది అన్నట్టు తర్వాత అప్పుడు దేవుని ఉగ్రత భయంకరంగా రగులుకున్నప్పుడు అప్పుడు మోసి మళ్ళా వేడుకున్నప్పుడు అహరమన దూపాది చేత పరిగెత్తిపోయి జన్లు ఎద్దకపోయి పాపానికి ప్రాయచేతం చేసింది ఆయన సచిన వారికి బ్రతిన మధ్యలో ఉన్నాడు ఆయన అప్పుడు తెగులు ఆగిపోయింది అంటే చూడండి ఇవన్నీ ఆ హిస్టరీ మొత్తం మనం చూస్తే పాత నిబంధన కాలంలో నిర్గామా కాండ నుంచి స్టార్ట్ అయితే చివరికి ద్వితీయోపదేశకాణం ఐదు ధర్మశాస్త్రం మొత్తం కలిపి ఎలాంటి పరిస్థితులు ఎదురైనవి క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆచారబద్ధంగా సేవ చేసుకొని కాదు కాబట్టి ఒక దశలో వాళ్ళు యుద్ధాలకు నేర్చుకున్నారు వాళ్ళు అంటే శత్రులతో యుద్ధం నేర్చుకున్నారు అక్కడి నుంచి అవన్నీ అనుభవాలు చూసుకుంటూ పోయి చివరికి యుద్ధం చేసే స్టేజ్కి వెళ్ళి ఎదిగినారన్నట్టు వాళ్ళు అంటే ఇక ఒక దశలో నువ్వు నార్మల్ గా ఒక లెవెల్ గా నువ్వు వెళ్ళిపోతా ఉంటావు కానీ ఎప్పుడే వెళ్ళిపోతా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ జర్నీ స్టార్ట్ అయినో ఆశ కలిగి ప్రభులు సాగిపోతా ఉంటావో నీకు అవన్నీ తర్వాత ప్రతి పరిస్థితి మీద నువ్వు విజయం పొందుకుంటూ పొందుకుంటూ పోయిన తర్వాత అవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ జన్లందరినీ తీసుకుంటూ తర్వాత అప్పుడు శ్రీనివారాన్ని మీకు వచ్చినప్పుడు ఎన్నో ఎంతో రాజులు వస్తారు అక్కడ కొంతమంది రాజులతో అక్కడ యుద్ధం చేస్తారు ఇస్రాల్ హాయి పట్టణం ఇంకా చాలా తర్వాత హాయి పట్టణం అంటే యుహోశివ కాలంలో దానికి ముందు ఈ కనానీయలు ఇక హిత్యలు హేవసీనియులు వీళ్ళంతా కూడా చాలా మంది ఉంటారు అక్కడ పలు ఉన్నత దేవులు అక్కడ అంటే అంత భయంకరమైన వాళ్ళు కానీ అక్కడి నుంచి నువ్వు పోవాలా కాబట్టి దేవుడు అక్కడి నుంచి వాళ్ళకి యుద్ధం నేర్పించుకుంటూ తీసుకెళ్ళిండు ఇది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది ఈ ఈ సమయంలో ఎప్పుడు వాళ్ళు యుద్ధం నేర్చుకున్నారు మోసీ ఎట్లా వాళ్ళని యుద్ధ షూరులుగా తయారు చేసిండు కాబట్టి ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఇవన్నీ అనుభవాలన్నట్టు పాత నిబంధన కాలంలో ఉన్న అనుభవమే కొత్త నిబంధన కాలంలో అది తిరిగి ఆత్మీయ దశలు ఎట్లా అది పోతుందనేది మనం అర్థం చేసుకోవాలా మోషే నా భూమి అంత సాత్వికుడు అంటాడు జీవితం గలవాడు మోషే కాబట్టి అందుకే వాక్యం మన ప్రభు చెప్తారు కదా సాత్వికులు ధన్యులు వాళ్ళు భూలోకాన్ని స్వతంత్రించుకుందురు అంటాడు అంటే మనుషులను స్వతంత్రించుకోవాలంటే నీకు సాత్వికం దీన మనసు అవసరం అన్నట్టు క్రీస్తు కలిగిన మనసు అవసరం అన్నట్టు ఆయన మనసు లేకుంటే ఎప్పుడు కూడా మనుషులు మనం సంపాదించుకోలేం ఆయన మనసు మనిషి హృదయాలను కరిగిస్తుంది కాబట్టి మోషే కూడా అంతగా తప్పించిపోయి దేవుని ప్రణాళిక కొరకు ఆయన ముందుకు సాగిపోయినట్టు చివరికి ఆయన వాగ్దాన దేశంలో అడుగుబెట్టలే కానీ కొన్ని మిస్టేక్స్ ఆయన మనం అక్కడ చూస్తాం కాబట్టి సరే కాబట్టి ఎందుకన్నప్పుడు ఇవన్నీ కూడా ఎదురవుతాను ఒక దశలో ఆయన బండతో మాట్లాడమంటే ఆయన బండను కొట్టిండు చూడండి ఆ ధర్మశాస్త్ర పలకలన్నీ తీసుకొచ్చి పగల ఆయన అది చయించలేక అంటే దాని అర్థం ఏంది దేవునికి రాసిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు నువ్వు తీసుకున్నావు ఆయన నుంచి తీసుకున్నప్పుడు ప్రజలు కోపంతో విగ్రహారంతో భయంకరమైన పాపలు జీవిస్తూ ఉంటే వాళ్ళ మీద కోపం నువ్వు ఏం చేస్తున్నావు ఆ పది ఆడ్లను ఆ పలకలను పగలగొట్టేసినావు సేవకులు కూడా అంతే కదా కొంతమంది ప్రతి పరిస్థితిలో కూడా ఎక్కడో కోపం తీసుకొచ్చి ఏం చేస్తారు మనుషుల మీద చూపిస్తారు అన్నట్టు ఫ్రస్ట్రేషన్ అంటారు దాన్ని నేను చాలా మంది సేవకులు చూసినా ఎక్కడో ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి కానీ మనుషుల మీద చూపిస్తుంటారు వాక్యాల మీద చూపిస్తుంటారు అన్నట్టు చూడండి ఎక్కడో తీసుకొని అక్కడ తీసుకొని వాక్యం మీద అదని రుద్దుతారు అన్నట్టు తెలిసిపోతూ ఉంటుంది కదా సంఘాల్లో మనం చూస్తూ ఉంటే చాలా మంది దశమ భాగం ఇవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఇస్తలేరని చెప్పేసి వేరే పాషం తీసుకొచ్చి వాళ్ళ చేత చెప్పిపిస్తారు అదొక విధానం అన్నట్టు ఫ్రస్ట్రేషన్ అన్నట్టు అదంతా ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది సౌకుల్లో ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది ఈరోజు ఫ్రస్ట్రేషన్ మనకు రావద్దు కదా కాబట్టి నువ్వు ఆ రీతిగా నువ్వు టెంప్ట్ అయిపోతే పది దశలో కూడా నేను ఎప్పుడు కూడా ఆయన నీతిని నెరవేర్చలేవు అందుకు మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలా ఈ అనుభవం మోస నుంచి నేర్చుకోవాలి మన అనుభవం నుంచి ఎన్నో నేర్చుకోవాలి మనం కాబట్టి వాళ్ళు ఆ రీతిగా ఉన్నారు కాబట్టి మనం బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలా అనే ప్రభు మనకు అవి చేస్తున్నారు అయితే కొన్నికి రాసిన పత్రికలు మనం ఐదవ చెడ్డ చూస్తే పదిలో ఐదు అయితే వాళ్ళు ఎక్కువ మంది దేవునికి ఇష్టాలుగా ఉండలేకపోయిందట కనుక అరణ్యములు సంహరింపబడ్డరు వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరంగా ఉన్నవి కాబట్టి అవన్నీ మనకు ఒక లెసన్స్ లాగా ఉన్నాయి పాత నిబంధన కాలంలో ఇస్రాయల్ ప్రజలు ఈ చివరి కాలంలో క్రైస్తవులని ఇస్రాయల్ ఆత్మీయ ఇస్రాయల్ అంటే ఆ ఇస్రాయల్ గా మార్చుకున్నాడు రోల్ రివర్స్ అయిపోతా అన్నట్టు దేవుని సేవకులు పాత నిబంధన కాలంలో ప్రవక్తలు కానీ వాళ్ళు ఎట్లా జీవించారు వాళ్ళ అనుభవాలు ఏ రితికి జీవించినారు కాబట్టి తిరిగి మనం అవన్నీ మనం చదువుతున్నాం కాబట్టి మనం కూడా మన కూడా మనం కూడా బహు జాగ్రత్త కలిగి మనము ఉండాలనే విషయం ప్రభు అది జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆవుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహార్థికులై ఉండకూడి కాబట్టి విగ్రహార్థికులు అయిపోయినారు వాళ్ళు మోసే ఆ సీనాయ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు వీళ్ళంతా కూడా మూసే నలభై దినాలు అక్కడ ఉంటాడు అక్కడ దేవుని సన్నిధిలో ఉపాసంతో అక్కడ ఉంటాడు ఆయన ఉపాసంలో ఉండి ఆ ధర్మశాస్త్రం తీసుకొని దేవుడు పైకి పిలిచిండు మోసని ఆ వచ్చే లోపు వీళ్ళు ఏం చేసిండ్రు మోస ఎక్కడ పోయిండో ఏం చెప్పి మాకు ఒక దేవుడిని తీసుకొచ్చి పెట్టండి ఆహరహం ఏం చేసిండు ఒక దూడం చేసి పెట్టి ఒక విగ్రహాన్ని చేసి పెట్టి ఇదే ఐగు నుంచి తీసుకొచ్చిండ్రు దేవుడు చెప్పి వాళ్ళందరినీ ఏం చేసిండు మోసగించిండు అన్నట్టు ఇది చాలా ఆశ్చర్యమనిపిస్తుంది కదా అంతవరకు దేవుని అద్భుతాలు చూసి దేవుని కార్యాలు చూసి విగ్రహాన్ని ఇట్ట ఒక వారు బలవంతం చేస్తే విగ్రహాన్ని చేస్తావా ఐగుప్ దేశంలోనూ అద్భుతాలు చేసినప్పుడు ఆహ్వానగా ఉన్నాడు అక్కడ ఆ ఎరసముద్ర దాటినప్పుడు అహరోన్ ఉన్నాడు ప్రతి చివరి వరకు అహరోన్ ఉన్నాడు అక్కడ ప్రతి దశలో ఆహరన్ ఉన్నాడు అయితే ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఇస్రాల్ ప్రజలందరినీ ఆయన కంట్రోల్ చేయాల్సింది పోయి ఆయన సమాధానం చెప్పాల్సింది పోయి ఆయన చేసిండు మీ బంగారం మొత్తం తీసుకురండి ఒక విగ్రహం చేస్తాను ఒక దూడం చేసి ఊరేగిస్తూ తినుచు తాగుచు ఆ విగ్రహంతో విచ్చలుడిగా ఉన్నప్పుడు దేవుని కోపం రగులుకుంది చూడండి ఈ రోజు కూడా మనుషులు అట్లనే ఉన్నారు కదా విగ్రహార్థికుల్లాగా విగ్రహార్థికు లాగానే ఉన్నారన్నట్టు తినిచు తాగుచు మతపరమైన మత్తులో ఉన్నరన్నట్టు తొలదూగుతున్నారన్నట్టు కాబట్టి అక్కడిక్కడ ఏం తేడా కనిపిద కాబట్టి వారిలో మరియు వారి వలె మనము ఎభిచరింపక ఉందము వారిలో కొందరు ఎబిచరించినందున ఒక్క దిన ఇరవై మంది కూలీరి కాబట్టి దేవుడు తెగులిచి మొత్తం క్లీన్ చేసి కాబట్టి ఎభిచారం ఉన్నప్పుడు విగ్రహాంత సమానం ఈ రోజు విగ్రహార్థన ఎక్కడుంది నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలిచిన మీరు చూడగానే చదువువాడు గ్రహించిన గాకన్నాడు ప్రభు దాన్యుల గంధంలో ఉంది వాక్యం కేసు ప్రభు మత్త వార్త ఇరవై నాలుగు ఉదయం పదిహేను ప్రభు చెప్తున్నారు నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలం ఎక్కడుంది ఈ రోజు పరిశుద్ధ స్థలం నీ హృదయమే పరిశుద్ధ స్థలం నాశనకరమైన హే వస్తువు పెట్టుకున్నారు మనుషులు చదువువాడు గ్రహించిన గాక చదివే ప్రతి ఒక్కడు చూచే ప్రతి ఒక్కరు అది గ్రహించాలా ఉన్నవాడు కొండలకు పారిపోవాలా నిద్దె ఉన్నప్పుడు దిగకూడదని చెప్తున్నారు అంటే ఆత్మీయ సత్యాలవన్నీ కాబట్టి ఎక్కడున్నవాడు అక్కడే ఉండాలా దాని నుంచి తప్పించుకోవాలి దాని నుంచి పారిపోవాలా విగ్రహార్థంలో ఉండొద్దు అది మహాబబులో లాగా తయారైంది విగ్రహార్థికు లాగా తయారైపోయింది ఈరోజు కాబట్టి ఎంతోమంది సర్పాల చేత వాళ్ళు సంహరింపబడ్డారు చూడండి తాపకరమైన తేళ్లు పాములు వాళ్ళ కలిసిని ఆ ప్రయాణంలో దేవుడు డైరెక్ట్ తీసుకెళ్తున్న చుట్టూ తిప్పుకొని తీసుకెళ్ళండి షార్ట్ కట్స్ ఉండవు క్రైస్తవ జీవితంలో షార్ట్ కట్స్ ఉండవు నువ్వు తినని మార్గంలోనూ పోవాలన్నట్టు ఈ మార్గంలో ఎన్ని నేర్చుకున్నావు ఇష్టాలు ప్రజలు మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎన్ని నేర్చుకున్నావు నువ్వు పర్లోక రాజ్యం పోవాల అడుగు స్టార్ట్ అయినావు బుద్ధిగల కన్నెకులు పది మంది బుద్ధిగల కన్నెకులు డ్యూటీలు పట్టుకొని ఎదుర్కొన్నారు ఎప్పుడు వాళ్ళు డ్యూటీలు పట్టుకున్నారు పెళ్లి కుమారుడు ఎప్పుడు ఎదుర్కొంటున్నారు ఇది ఒక యాత్ర నువ్వు ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందినవో ప్రభుని తెలుసుకున్నవో నువ్వు బుద్ధి గల కన్నెపు నీ సిద్ధలో నూనె పోసుకొని పెండ్లి కుమారుడు అది ప్రయాణం అన్నట్టు అక్కడ స్టార్ట్ అయింది రక్షింపబడ్డప్పుడే నీ నువ్వు బుద్ధి కల కన్నెకలాగా నువ్వు మార్చుకొని నువ్వు సిద్ధలను నూనె పోసుకొని నువ్వు ప్రయాణం చేస్తున్న పెండ్లి కుమారు వెలుగును తీసుకొని ఎదుర్కొని పెండ్లు కుమారుడు వెలుగును నీ దీపము నీ యొక్క సిద్ధులలో నూనె ఆరిపోకుండా అది వెలుగుతూనే ఉండాలన్నట్టు ఆ వెలుగును తీసుకొని ప్రయాణం చేస్తున్నావు ఆ వెలుగును అనేకులు వెలుగు దగ్గరికి వస్తారు చివరికి పెండ్లు కుమారుడు ఆ వెలుగు వెలుగుతూనే ఉండాలన్నట్టు ఈ లోపు ఎంతో మంది కదా పెళ్లి కుమారుడు వస్తుంది ఆలస్యం అయిపోద్ది ఇంకా ఇంకా రాలేదైనా అని చెప్పి కొంచెం నిద్రపోద్దాను కురికినరు బుద్ధి గల వారు కూడా ఒక దశలో కురుకుతురు కదా బుద్ధి నిద్రపోతున్నారు తర్వాత బుద్ధి కూడా కునికి నిద్రించినారు తర్వాత ఏం జరిగింది అర్ధరాత్రి వేళ పెళ్లి ఇదిగో పెళ్లి అని ఒక స్వరం వినిపించింది మీరు చెప్పండి ఆ స్వరము ఎవరి స్వరం అది ఎవరు కేక వేస్తున్నారు అర్ధరాత్రి వేళ కేక వినబడింది వాక్యం మత వార్థులు ఎవరు ఆ కేక వేసిండ్రు బుద్ధి గలవారు బుద్ధి లేని వారు ఇద్దరు ఎక్కడ ఉంటే మరి ఆ కేక ఎక్కడిని తినిపిస్తుంది ఎవరు ఆ కేక వేస్తున్నారో మీరు మీరు అర్థం చేసుకోండి ఎవరు వేసి ఆ కేక కాబట్టి దేవుడు ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకోండి ఆ రీతిగా ఇది ఆత్మీయ ప్రయాణం అన్నట్టు ఈ ప్రయాణాల మనుషులు తీసుకుని ఇది ఆత్మీయ యుద్ధం చివరికి ఆయన ఏం చేసిండు యుద్ధాలు నేర్పించింది మోసే తర్వాత ఆయన వాగ్దాన దేశంలో అడుగుపెట్లే చూచుండి దేవుడు చూపించండి తర్వాత ఆయన మృతి పొందిన తర్వాత యహోశివాన్ని దేవుడు అభిషేకించండి యహోశివాని దేవుడు అభిషేకించండి తర్వాత ఆయన ఎన్నో విషయాలు ఇస్రాయల్ ప్రజలకి ఎంతో ఓపికతోని ఆయన చివరికి ఆయన అక్కడ దాకా నడిపించగలిగినాడు తర్వాత కాలం ముగించుకున్నాడు తర్వాత ఇంకొక వ్యక్తి అక్కడి నుంచి ముందు తీసుకెళ్ళాడు సేవా జీవితంలో కూడా అంతే నీ రోల్ వర్క్ నువ్వు అనేకులని ప్రభులో నువ్వు నడిపించాలా ఒక్క విషయం ఏంటంటే ఇది ఆత్మీయ ప్రయాణం కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు ఈరోజు మతపరమైన జీవితం ఎట్లుందంటే రక్షణ పొందిన వరకే ఉంది ఏదో ఆచారబద్ధంగా సేవ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఒక నర్స్ ఉందనుకోండి ఒక నర్స్ ఉంది ఒక నర్స్ ఉన్నప్పుడు ఆమె డ్యూటీ ఏంది పొద్దున తొమ్మిది గంటలకు సాయంత్రం ఆరు ఏడు గంటలకల్లా డ్యూటీ చేయాలా ఆమె డ్యూటీ అయిపోతుంది వెళ్ళిపోతుంది ఇంకా అయితే అక్కడ ఒక పేషెంట్ ఉంది ఒక పాప లేక ఒక పేషెంట్ ఉంటే ఆమె రోగ ఆమె రోగంతో బాధపడుతుంది ఈ ఈ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈమెం చేస్తుంది నర్స్ పొద్దున వచ్చింది డ్యూటీ వస్తుంది ఆమె డ్యూటీ ప్రకారంగా సెలైన కడుతుంది ఆ పేషెంట్కి మందులిసిన అన్నీ చేస్తుంది అంత అయిపోయింది తర్వాత ఆరు అయిపోయిందని నా టైం అయిపోయిందని వెళ్ళిపోతూ ఉంది తర్వాత ఏమవుతుంది ఆమె ఇంటికి పోయిన తర్వాత ఆ పాప గురించి ఏమైనా ఆలోచిస్తుందా ఆ పాప గురించి ఆలోచిస్తుందా ఆమె చెప్పండి ఆలోచిస్తుందా ఆమె సమ ఇంటి పోతే ఇంటి దగ్గర పోంగానే ఆమెకి ఎన్నో పనులు ఉంటాయి కదా టీవీ చూడాలా లేకుంటే కుటుంబంతో సమయం గడపాలా లేకుంటే ఇంటి పనులు ఉంటాయి ఎన్నో పనులు ఉంటాయి ఆమెకి ఆ పాపతో తమకి ఏం సంబంధం లేదు ఆమె డ్యూటీ ఏంది పొద్దున తొమ్మిది గంటల పోవాలా సాయంత్రం ఆ ఏడు గంటల కల్లా ఇంటికి వచ్చేయాలా అంతే డ్యూటీ అయిపోయింది ఇంక ఇంటికి తర్వాత ఇంట్లో అవన్నీ కానీ ఆమె కన్న తల్లి ఉంటుంది చూసిన ఆ కన్న తల్లి ఆమెలాగా ఉంటుందా ఉండదు టైం చూస్తుందా కన్న తల్లి తన బిడ్డను దగ్గరలో ఉంచుని ఆ బిడ్డ కొరకు ఎంతగానో రోధిస్తూ వేధిస్తూ ఆమె బాగుపడాలా మంచి కావాలని చెప్పి దివారాత్రుములు కన్న తల్లి ఏం చేస్తుంది ఆ బిడ్డని కాపాడుకుంటూ ఉంటుంది ఆ నర్సు టైం అంతే కానీ ఆమే కన్న బిడ్డ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆ తల్లి ఎంతగా వేదన పడుతుంది కదా కాబట్టి దేవుని సేవకులు దేవుని సేవంటే ఏదో ఒక ఉద్యోగంలాగా చేసేది కాదు ఎవరైనా కావచ్చు దేవుని సేవంటే ఒక భారభరితంగా బాధ్యతగా చేయాలన్నట్టు ఈరోజు మనుషులు ఎట్లున్నారు అట్లా సరే మనం అనొచ్చు కదా మీరు చేస్తున్న బ్రదర్ అట్లా ప్రశ్నించొచ్చు కదా మీరు చేస్తున్న బ్రదర్ ఎట్లంటే నువ్వు చేయాలనే కదా దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు చేయాలనే దేవుడు హెచ్చరిస్తున్నాడు మనల్ని అంటే నువ్వు అట్లా అలాంటి సేవలో ఉన్నప్పుడు అలాంటి విధానంలో ఉన్నప్పుడు నువ్వు ఆ రీతికి ఉంటావా యేసు ప్రభు మనందరినీ మీద కనిండ్ అయినా సంఘాన్ని కన్నిండ్ అయినా కానీ ఆయన ఆ రీతికి తన బిడ్డల పట్ల కూడా ఆయన కనికరం చూపించి ప్రేమ చూపించి నా బిడలు నశించిపోతారని చెప్పి ఆయన ఎంతగానో వేదంతోనే ఈ లోకానికి దిగి ఆయన పాపంలో నశించిపోతున్న బిడ్డలని ఆ చీకట్లో వాళ్ళు బాణిసత్తంలో ఉన్నారని చెప్పి ఆయనే ఈ లోకంలోకి వచ్చి పోయిన అధికారాని తిరిగి ఆయన తీసుకొచ్చి మన చేతికి అప్పజెప్పింది దేవుడు రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి కానీ వాళ్ళు ఏం చేసిండ్రు తిరిగి మళ్ళా అధికారాన్ని వాడు మోసగించి మళ్ళా వాడు మనుషుల్ని భ్రమలో పెట్టి తిరిగి మళ్ళా బానిసత్తంలోకి తీసుకొని పోతా కాబట్టి తల్లికున్న ప్రేమ అందుకే పౌలు అంటాడు దశలో పత్రికలో మేము సువార్త మాత్రమే కాదు మా ప్రాణం లిచ్ కూడా మేము ఇష్టపడుతున్నాం అంటాడు కొట్టి సువార్త చెప్పేది కాదు వాక్యం చెప్పేది కాదు ఎవరైనా చెప్తారు వాక్యం ప్రాణం పెట్టాల వాళ్ళ కొరకు మా ప్రాణం ఇష్ట కూడా మేము సిద్ధ ఒకసారి చదవడం వాక్యం దేశంలో రాసిన పత్రిక మీ వాక్యాన్ని ముగిస్తాను దేశంలో రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి దశలో తక్కువ నిష్ మొదటి దశలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో మరియు మేము మొదటి దశలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వచనంలో మే మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తు అపోస్తులమై ఉన్నందున అధికారం అధికారం చేయుటకును సమర్థులమై ఉన్నను మీ వలనే గాని ఇతర వల్లనే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరుకొని లేదు కాబట్టి మనకి ఎలాంటి ఘనత మనకు అవసరం లేదు మనుషులు కోరుకుంటారు ఘనత నేను గొప్పవాడిని అందరికంటే ఉందాగా ఉండాలా అని మనుషులు చూపించుకుంటారు మనలో ఏ గొప్పతనం లేదు ఏ ఘనత లేదు నువ్వు ఎంత ఘనత దేవుడిచ్చినవు అంత అంతగా తగ్గించుకున్నప్పుడే నీ ఘనత అత్యధికంగా దేవుని వలన నీకు కలుగుతుంది మనుషుల వల్ల కాదు కదా కాబట్టి నువ్వు ఎంత గొప్పవాడమైనా సరే నువ్వు నువ్వు దాసుడిగా ఉండాలా ఏసు ప్రభు చెప్పిన మాట అందుకు ఏశ్రావు శిష్యులు పాదాలు కడిగినాయను చూడండి మరియు చూడండి ఏమున్నక్కడ మేము ఈ ఘనత మేము కోరుకోలేదని చెప్తున్నక్కడ అయితే సన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులమై ఉంటే చూడండి తన తన తల్లి బిడ్డలు ఎట్లా అట్లా మీ మధ్యనే సాధువులమై ఉన్నామని చెప్తున్న అక్కడ సాధు అంటే ఏంటంటే శిశువులు అన్నట్టు అంటే పసిపిల్లలాగా ఉన్నామని అంట జీవితం అంటే పసిపిల్లల జీవితం అన్నట్టు సాధువులమై ఉంటిమి మీరు మాకు బహు ప్రియులంటి ప్రియులై ఉంటివి కనుక మీ అందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తలు మాత్రమే కాక మా ప్రాణంలోని ఇష్టకు సిద్ధపడి ఉంటిమి కాబట్టి ప్రాణం కూడా ఇవ్వాలన్నట్టు అంటే ఆమె ప్రాణం పెడతదా రాత్రి బౌళ్ళు ఆమె అక్కడుండి ఆమె సేవ చేస్తుందా చేయదు తన కుటుంబీకులంతా పోగొట్టుకొని రాత్రి సేవ చేస్తుందా ఆమె కుటుంబీలు వదిలిపెట్టేసి రాత్రంతా వచ్చి వాళ్ళు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారా చేయదామే ఆమె డ్యూటీ ఆమె టైం అంతే సేవా జీవితంలో ఈరోజు అట్లా ఉన్నారన్నట్టు సేవకులు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది నీ ప్రాణం కూడా వాళ్ళ కొరకు ఇవ్వాలంట అంటే నీ ప్రాణం వాళ్ళ ఇస్తే ఏం లాభం అంటే నీ ప్రాణం ఎంత ప్రియంగా ఎంచుకుంటావో అంత వాళ్ళు వాళ్ళుగా నీ ప్రాణం అన్నట్టుగా నువ్వు అంతగా వాళ్ళ విలువ ఇవ్వాలన్నట్టు అంటే మరణ వాళ్ళ కొరకు మనం తప్పించిపోవాలా ఎందుకు ఆయన ప్రేమ మనం చూపించాలి కాబట్టి కాబట్టి అందుకు దేవుడు అక్కడ చెప్తుడు సువార్త మాత్రమే కాదు మా ప్రాణం లిష్టం కూడా మేము సిద్ధపడి ఉన్నామంటారు మీరు మా బహు ప్రియులు ఇంటురు కనుక కాబట్టి అందరూ ప్రియులుగా కావాలా మనమే ప్రియులుగా ఉండడానికి వీలేదు కదా ప్రతి ఒక్కరు దేవుని ప్రియులుగా కావాలా అనే విషయము ప్రభు చెప్తుడు కాబట్టి దేశంలోకి రాసిన పత్రిక మన కొరంది రాసిన పత్రిక మనం చూస్తున్నాం కాబట్టి పదే పదకొండు విషయంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఇగాంత మనకు బుద్ధి కలుగుటికై రాయబడ్డాయి పత్తిది ప్రతి వాక్యము మనకు బుద్ధి కలుగుటికై రాయబడ్డాయి పత్తిది కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోండి ఈ ఆత్మీయ సత్యం ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం అంటే నీ ఆత్మీయ జీవితంలో నీ ప్రయాణంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ అవుతావో చివరికి నువ్వు కానాందేశం చేరుకోవాలా ఈ ఈ మధ్యలో ఏం జరిగింది అన్నదే క్రైస్తవ జీవితంలో మనుషులకు ఈ రోజు మనం వాటిని చూపించాలా వాళ్ళకి నేర్పించాలా ఇది ఒక ఆత్మీయ ప్రపంచంలోని ఆత్మీయ సత్యం అనేది గ్రహించాలంటే వాళ్ళకి ఇవన్నీ మనం చూపించాలా కాబట్టి మనం ఆ ప్రయాణంలో పోయినప్పుడే మనం చూపించగలం కదా లేకుంటే చూపించలేం కదా కాబట్టి వాళ్ళకి వాళ్ళ జరిగిన అనుభవాలు మనకు కూడా జరుగుతాయి కాబట్టి ఎప్పుడు మనం అయితే ముందుకు వెళ్తూ ఉంటామో అవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఈ ఈ మధ్య ఏం జరిగిందన్నప్పుడు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొన్నారు చివరికి వాగ్దానం చేస్తున్నారు అప్పుడు మనకి విశ్రాంతి అన్నట్టు అప్పుడు మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం చివరికి శ్రమల గుండా పోయి ఎన్నో కష్టాలు పడింది కదా వాళ్ళకి ఎన్నో పరిస్థితులు ఎదురైనాయి కాబట్టి ప్రతిది కూడా దేవుడు వాళ్ళని పరీక్షించిండు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తుంటాడు దేవుడు నిన్ను నన్ను కూడా పరీక్షిస్తుడు దేవుడు ప్రతి దశలో నువ్వు విశ్వాసంగా ఉన్నవా ఆయన కొరకు జీవిస్తున్నావా నీ సమస్యలు తీసి నీ కష్టాలు చూసి నీ బాధలు తీసి నువ్వు వెనకపోతున్నావా లేకుంటే ముందుకు వెళ్తున్నావా కదా కష్టాలు సమస్యలు మన మంచికే వస్తాయి మన మేలుకే వస్తాయి అన్నట్టు ఎందుకు వారికి దుష్టాంతరంగా సంభవించింది ఇదంత మనం మీకు బుద్ధి కలిగటకే రాయబడ్డానంటే వాళ్ళు ఎట్లా అవిధేతలు పడిపోయే బుద్ధి బుద్ధిహీనైన అట్లా కూడా మీరు బుద్ధిహీన అవుతారు కాబట్టి మీరు గుర్తు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా నడవండి అనేది అక్కడ చూపిస్తాను దేవుడు అక్కడ కాబట్టి అందుకు మనం బహు జాగ్రత్త కలిగి ఉండాల ఆత్మీయ జీవితంలో తర్వాత మనం అర్థం చేసుకోవాలా చూడండి తర్వాత వాక్యాన్ని ముగించేస్తాను ఇప్పుడు మనం ఏం చేయాలా ఈ ఆత్మీయ జీవితంలో మనం ముందుకు పోతున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయిస్ వినిపిస్తలేదు హలో సిస్టర్ వినిపిస్తుందా వినిపిస్తుందన్నా ఇప్పుడు ఇంతకు ముందు వినిపిలేదా ఇప్పుడే వాక్యం చూసుకుంటున్నట్టున్నారు ఇప్పుడే వినిపించలేక వినిపిస్తుంది చూడండి అయితే ఐగుప్తి దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఉన్నత దేహులు ఆ ఒక కణానీయులు ఆ ఫిరేజ్జీలు ఏగుసీనులంతా కూడా ఉన్నత దేహులు వాళ్ళతో మనం యుద్ధం చేయలేము వాళ్ళతో కాదని చెప్పి వాళ్ళు అవిశ్వాసంలో పడిపోయినట్టు మనం చూస్తాం ఆ పది గోత్రికులంతా పది మంది ఆ ఇద్దరు కాలేపు యహోషో మాత్రమే ఆయన ఏం చేసిండు వాళ్ళు ఏం ఈ సమాచారము మంచి సమాచారం మోసం దగ్గర తీసుకొస్తే అప్పుడు వాళ్ళు చేసిండు అంటే వాళ్ళతో మీకు కొట్లాడలేమన్నట్టు అంటే వాగ్దాన దేశం అంత ఈజీగా వస్తుందా అక్కడ ద్రాక్ష గలలో ఇద్దరు మనుషులు మోసుకొని పోయేటోళ్ళంట అక్కడ అంత మంచి దేశం అది అలాంటి దేశాన్ని దేవుడు వాగ్దానం చేసిండు కానీ ఆ దేశాన్ని నువ్వు అంత నువ్వు స్వాధీన నువ్వు ఏం చేయాలా ఆ కొన్న వాళ్ళతో యుద్ధం చేయాలన్నట్టు ఉన్నత దేహులు వాళ్ళు అంటే చివరికి వచ్చే వరకు మనుషు ఏ రీతిగా ఎలాంటి అనుభవాలు వాళ్ళకి వచ్చే చూడండి మీరు బైబిల్ అంతా చదువుంటారు మీరు బైబుల్లో కాబట్టి ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత కానా దేశం పోయేంత వరకు వాగ్దాన దేశం అడుగుపెట్టేంత వరకు వాళ్ళు ఎన్ని పరిస్థితులు ఎదురైనాయో ఈ రోజు సేవా ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవుడు ఆ అనుభవం ఉండ పోవాలా అప్పుడే వాడు పరలోక రాజ్యం పోవాలడు ఆ అనుభవంలో ఎన్నో యుద్ధాలు నువ్వు చేయాలా అంటే నీ ఆత్మీయ జీతం పరిపక్కం చెందిన తర్వాత అప్పుడు యుద్ధం చేసి అప్పుడు వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలన్నట్టు ఈ లోపు సైతాన్ శక్తులు నేను ఎంత భయంకరంగా నేను ప్రతి దశలో నేను వేధిస్తూ ఉంటే అన్నట్టు నేను భయంకరంగా అవి శోధిస్తూ ఉంటాయి నేను ముందుకు పోనీయకుండా ఎన్నో ఆటంకాలు పెడతా ఉంటాయి కానీ పత్తి దాంట్లో విడిపించే గొప్ప దేవుడైన కాబట్టి పత్తి దశలో ప్రతి దాంట్లో కూడా దేవుడు మాకు విజయమిస్తూ ఉంటాడు నువ్వు ఎలాంటి పరిస్థితులు నువ్వు త్రీ డిగ్రీ నువ్వు మధ్యలో ఉన్నా సరే నీ చుట్టు ముట్టు పది వేల మంది పడిన ఎంతమంది సైన్యం వచ్చినా ఎన్ని దురాత్మలు వచ్చినా ఎన్ని సమస్యలు నేను చుట్టూ ఉన్నా కానీ ఒక్క క్షణంలో అవన్నీ మాయమైపోతాయి అవి ఏవిగో నేను ఆపలేవు నువ్వు ముందుకు పోతే విశ్వాసంలో ముందుకు పోతావు అదొక విధానం అన్నట్టు నీ చుట్టూ వాడు గట్టు కట్టేస్తారు వాడు నేను ముందుకు పోనీకున్నా అవి జయించుతూ ముందుకు సాగిపోవాలా అప్పుడు నేను యుద్ధంలో అడుగు పెట్టగలం ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవపూర్వకం అన్నిటిని చూసి చివరికి యుద్ధ భూమికి యుద్ధం చేసే స్టేజ్కి వెళ్ళి వాళ్ళు ఆ లెవెల్కి దేవుడు వాళ్ళని నడిపించింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలా ఇవన్నీ తెలుసుకున్న మనం కూడా అనేకమైన ఆత్మీయ జీవితంలోకి అనేకులు మనం నడిపించాలా అనే విషయం ప్రభుతి మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు అన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి మనం ముందుకు పోతే కానీ ఆయన కొరకు మనం సాక్షిగా ఉండలేము చూడండి ఇప్పుడు రోమిల్ లక్షణ పత్రిక ఇప్పుడు మనం ఏం చేయాలా రోమిల్ లక్షణ పత్రిక పదమూడో అధ్యాయము పదమూడ అధ్యాయము పదకొండవ వచ్చినం మరియు మీరు కాలం ఎరిగి మరియు మీరు కాలం ఎరిగి కాబట్టి మీరు ప్రతి కాలం తెలుసుకోవాలని విషయం బాబు చెప్తారు ఇది ఏ కాలం ఇది ఏ సమయం ఎలాంటి పరిస్థితుల్లో మనం కాబట్టి అంత్య అపాయకరమైన కాలములు వచ్చినట్టు తెలుసుకోవాలని తిమోతికి రాసిన పత్రికలు పావులు మనకు అవి చేస్తారు అపాయకరమైన కాలములు అంటే ఎన్నో కాలాల నుంచి నడుస్తుంది ఈ సృష్టి ప్రతి కాలములో అన్ని అపాయకరమైన కాలములే ప్రతి కాలంలో ఒక్కొక్క విధానం అన్నట్టు ఈ చివరి కాలం ఇది అంత్య దినాలంటే ఈ ఈ చివరి దినాల్లో మరీ భయంకరమైన కాలం అన్నట్టు అక్రమం విస్తరించిపోతుంది అనేకులు ప్రేమ చల్లారిపోతే సాధ్యమైతే ఏర్పరచవారి సైతము వాడు పాడడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమ చల్లారిపోద్ది చివరి కాలంలో పిలుపును పోగొట్టుకుంటుంట అనేకులు అంత భయంకరమైన కాలం కాబట్టి ఇవన్నీ తెలుసుకున్న మనము ఇప్పుడు మీరు కాలం నిద్ర మేలు కొన్ని అయినదని తెలుసుకొని అలాగే చేయడి ఎలాగో చేయడన్నప్పుడు పని రాసింది చూడండి కాబట్టి ప్రతిదీ మనం తెలుసుకోవాలంట మనం విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు మన విశ్వాసం ఎప్పుడైనా రక్షింపబడి ప్రభు నమ్మకం తర్వాత మన విశ్వాసం అనేది మనకు వచ్చింది కాబట్టి మన విశ్వాసం ఉంది ప్రభు మీద ఆయన నమ్మదగిన వాడు మన పాపముల కొరకు చనిపోయిండు తిరిగి లేచిండు మూడో దిగుమిన మనకు రక్షణ ఇచ్చిండు విశ్వాసం ద్వారా మనం నమ్మినాం కాబట్టి ఆ విశ్వాసమే మన జీతంలో కార్యశుద్ధి కలుగుజేసి మనకు రక్షణ ఆయన నీతిని అనుసరించడం కాబట్టి మనకు నీతి సంకల్పించింది రక్షణ కాబట్టి మనము విశ్వాసము ఆయన మన విశ్వాసలం అయినప్పటి కంటే ఇప్పుడు అన్నప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఈ చివరి దినాల్లో రక్షణ మరీ మనకు సమీపంగా ఉన్నది అంటే మన రక్షణ సమీపంగా అంటే నీ రక్షణ సమీపంగా ఉంది అన్నట్టు నువ్వు పది ఆయన రక్షణ ప్రణాళికలో నువ్వు చివరి వరకు ఉండాలా నీ రక్షణ మరీ సమీపంగా ఉంది అన్నట్టు అంటే నీ రక్షణ సమీపంగా ఉందని చెప్తున్నా అక్కడ చూడండి కాబట్టి నీ రక్షణ నువ్వు చివరి వరకు కాబట్టి సమీపంగా ఉందన్నప్పుడు నీకు దగ్గరలోనే ఉంది నీ రక్షకుడు ఏస్ ప్రోవే కాబట్టి నీ రక్షణ ఆయన ఆయన వల్లనే నీకు రక్షణ కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నా అక్కడ ఎందుకు రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణంలో ధరించుకుందము అంధకార క్రియలు మనం విసర్జించాలా అంధకార క్రియలు అంటే చీకటి క్రియలు చీకటి క్రియలు మనం విసర్జించాలా చీకటి కార్యాలు చీకటి విధానాలు అన్నిటి మనల్ని విసర్జించాలంట కాబట్టి అవన్నీ ఎట్లాంటి ఈ లోకంలో చేస్తూ ఉంటారు మనుషులు కదా ఇవన్నీ చీకట్లో జరుగుతాయి పాపం అంతా జరుగుతూ ఉంటుంది కాబట్టి చీకట్లో ఎప్పుడు జరుగుతుంటే వెలుగులో ఉన్న వాడికి అన్ని కనిపిస్తాయి వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎవరు చూస్తలేదన్నట్టు చీకటి క్రియలే చేస్తూ ఉంటానట్టు కాబట్టి చీకటి క్రియలను విసర్జించి అంధకార క్రియ చీకటి తేజస్ సంబంధమైన యుద్ధోపకారంలో ధరించుకోవాలంట ఎందుకంటే తేజస్ సంబంధమైన యుద్ధం అంటే తేజస్థ అంటే వెలుగు యుద్ధప కణములంటే యుద్ధ యుద్ధానికి సిద్ధపడేవాడు ఎలాంటి ఆయుధాలు ధరించుకుంటాడు సర్వాంజ కవచం రక్షణ అనే స్థిరస్థానము నీతి అనే మైమరుపు సత్యమైన దట్టి ఇవన్నీ సిద్ధమనసైన జోడు విశ్వాసమనే డాలు ఇవన్నీ మనం చూస్తాం ఆత్మలైన ఖడ్గం ఇవన్నీ యుద్ధానికి పోయేవాళ్ళు ఇవన్నీ సిద్ధపడతారు అన్నట్టు ఇవన్నీ సిద్ధపడ ఎందుకంటే అంధకార క్రియలతోనే యుద్ధం అంటే అంధకార క్రియలు చేసే ఒక వాటితో మనం యుద్ధం చేయాలా అవి వాటిలో మనుషులు చిక్కబడ్డరు వాడితో మనుషులు చిక్కబడరు వాళ్ళు మన యుద్ధోపకరణం ధరించుకోవాలంట తేజస్సు సంబంధ యుద్ధపకాలంటే అది తేజస్సులు వెలుగుతో సంబంధించిన యుద్ధపకాలను అవి మనం ధరించుకొని ఏం చేయాల యుద్ధానికి వెళ్ళాలా ఆ మీద మనం యుద్ధము చేయాలన్నట్టు యుద్ధం చేయటం అంటే కేవలం ప్రార్థనే మోకాల మీద ప్రార్థన జీవితంలో మనం ఉన్నప్పుడు నువ్వు మోకాల నుంచి నువ్వు ప్రార్థనలు ఉన్నప్పుడు దేవుడు అదొక యుద్ధం అన్నట్టు నీ నోటు నుంచే ప్రతి వాక్శక్తి ఆ దుష్ట యుద్ధం చేస్తూ ఉంటుంది అంటీ కూలిపోతూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఆ యుద్ధోపకరణములు మనం ధరించుకోవాలా కాబట్టి ఎందుకు అన్నప్పుడు ఆయన శక్తిని మనం పొందుకోవాలా అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఇక్కడ ఏముందక్కడ అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తు మత్తు మత్తైనను లేకయు కామ వికా విశాల విలాసమైన పూతరిశేషయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి పగటి ఎందు మర్యాదగా నడుచుకుందము కాబట్టి ఈ లోకమంతా అల్లరితో కూడిన ఆటపాటలు అవన్నీ వచ్చేసిన మనుషుల్లోకి అవన్నీ దుష్టక్రియలు అన్నట్టు అవన్నీ వాటి మనం విసర్జించాలా వాటి మన పాలు భాగస్థులు కావద్దు వాటి పాలు భాగస్తులైతే వాటి పట్ల తెగుళ్ళు దేవుడు ప్రభు చెప్పండి నా ప్రజలారా నా జిల్లారా బబులో మీరు త్వరగా వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పారు అక్కడ దాని పారిపోమన్నాడు దేవుడు మనం పారిపోవాలా ప్రతి దశలో మనం పారిపోవాలన్నట్టు మెట్టుకు సహోదరులారా చివరికి ప్రభు అయిన ఏసు క్రీస్తును కాబట్టి ప్రతి దశలో ప్రభుని ధరించుకోవాలంటే ఆయనను ధరించుకోవటం అంటే ఆయన వాక్యం ఆయన వాక్యాన్ని మనం ధరించుకోవాలా క్రీస్తు కలిగిన వాక్యం అంటే ఏసు ప్రభు వాక్యం అంటే ప్రవ్య వాక్యం కాబట్టి ఆయనని మనం ధరించుకోవాలా ఒక వస్త్రంలాగా మనం ధరించుకోవాలి ఆయన నీతి వస్త్రం అంటే నీతి మన ప్రభు ఆయన నీతి వస్త్రం అన్నప్పుడు ఆయన ధరించుకున్న శరీర చలనను నెరవేర్చుకుంటూ శరీర విషయమైన ఆలోచన చేసుకున్న కాబట్టి ఎలాంటి శారీరకమైన ఆలోచన మనకు కాబట్టి ప్రభువుని ధరించుకోవాలా ఈ చివరి కాలంలో బహు భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ బహు దినములు చెడ్డవి కనబట్టి మనం సమయం పోనీక మన సద్వినియోగం చేసుకొని అజ్ఞానం కాక జ్ఞానం కలిగి పౌలు కాబట్టి ఈ చివరి దశలో ఉన్న మనము బహు జాగ్రత్త కలిగి ప్రభు కొరకు ఈ లోకంలో ఆయన నీతి సత్యాన్ని మనం ప్రకటిస్తూ అనేకుల్ని మనం ప్రభు చెంతకు మనం నడిపించాలా ఎందుకంటే ఆయన రాకడం బహు సమీపంగా కాబట్టి మనం సిద్ధపడి అనేకులు మనము సిద్ధపరచాలా కాబట్టి మనము యుద్ధశూరులుగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు కాబట్టి మోషే ఐగుప్తు నుంచి ఇస్రాయల్ ప్రజలను పాలుతీరులను పరిచే దేశం వచ్చేంత వరకు ఈ మధ్యలో ఎన్నో పరిస్థితులు ఎదురైనవి ఒక ఆత్మీయ జీవితం ప్రయాణం అన్నట్టు చివరికి వాగ్దాన దేశంలోను అడుగు పెట్టాలా కాబట్టి ఇది ఈ విధానాలు ఈ ప్రిన్సిపల్స్ అన్ని మనము అనేకులు మనం చూ చూపించాలా చివరికి వాళ్ళు యుద్ధం చేసే స్టేజ్కి వల్ల వచ్చేసారు కాబట్టి చివరికి ఆ ఆ ఒక పాలుదేవి పాలించే దేశాన్ని కానా దేశం వెళ్ళక ముందు ఆ ఉన్నత దేహులు అని అక్కడ వాళ్ళతో వాళ్ళు చెప్తారు ఆ సాక్ష్యం అక్కడ కాబట్టి వాళ్ళతో మనం యుద్ధం చేయలేము వాళ్ళతో మన కొట్లాడాలి అంటే కాలేబో యహోషం దేవుడు మనకు మన పక్షం ఉన్నాడు ఇలాంటి కూడా మన ముందు నిలవలేదు అది మనం స్వాధీనం పచ్చుకోగలం అని ఆయన ధైర్యంగా ఇద్దరు సాక్ష్యం చెప్తా కాబట్టి ఈ లోకంలో దృష్టిని ఆదిలో ఉన్న మనం స్వాధీన పచ్చుకోవాలంటే మనం ఏం చేయాలా ధైర్యంగా మనం ప్రభు కొరకు ముందుకు సాగిపోవాల ఈ చివరి కాలంలో ఉంటున్న మనము బహు రోషం కలిగి పౌరుషం ప్రభు కొరకు మనం జీవించి చివరి వరకు ఆయన రక్షణ ప్రణాళికలు మనం ముందుకి సాగిపోవాలా అయితే యహోశవతో దేవుడు మాట్లాడుతుడు యహోశవ గ్రంథంలో మనం చూస్తే మన ఎనిమిదో అధ్యాయంలో హాయి అనే సమీపించినప్పుడు దేవుడు అక్కడ ఒక విషయం యహోశతో మాట్లాడుతున్నాడు ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఎన్నో యుద్ధాలు తీసిన మోష తర్వాత యహోశ్వన్ దేవుడు లేపిండు అక్కడి నుంచి ఇస్రాలు ప్రజలు ముందుకు తీసుకెళ్తున్నాయన కాబట్టి ఎనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన యహోశివ గ్రంథంలో మరి యహోవ యహో శివతో ఇట్లా నేను భయపడకుము జడియకుము భయము జడు జడము భయపడకుమనడు అంటే భయం వస్తుందని చెప్తున్నా అక్కడ భయం వస్తుంది కాబట్టి భయపడకు తర్వాత జడియకము జడుగు అంటే జంకు వస్తుంది ఒకసారి గుండెలు కొట్టుకుంటాడు ఒకసారి ఏదైనా కొన్ని ఇన్స్టెంట్లు మనం చూసినాం అనుకో సడన్ గా ఏదైనా మనం చూసినాంకో గుండె కొట్టుకుంటాం జడుస్తున్నట్టు ఏదో మనం అదురు భయమంటరు తీసిన ఆంధ్ర భాషలో చెప్పంటే అదురు పోతున్నాడు అదురు భయమంటరు బెదుర్కొనని చెప్పంటారు తీసినా ఆ విధానం అన్నట్టు జడియకమన్నాడు కాబట్టి యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము దేవుడు చెప్తున్నాడు యుద్ధ సన్నధులైన వాళ్ళందరినీ తీసుకొని హాయి పట్టణమైకి ఇల్లమని చెప్తుంది దేవుడు అంటే పత్తి దాంట్లో యుద్ధ అంటే యహోషతో పాటు కొంతమంది ఉన్నారు అక్కడ యుద్ధ కాబట్టి యహోష ఒకడే కాదు మిగతా వాళ్ళు కూడా యుద్ధ సన్నద్ధులుగా తయారు వాళ్ళు యుద్ధ సూర్యులుగా తయారు చేసిండు తీసుకొని హాయి మీదకి పోవాలని చెప్తున్నా అక్కడ హాయి పట్టణమేకి ఇల్లు చూడుము నేను హాయి రాజును అతని జనులందరినీ అతని జిల్లను అతని పట్టణమును ఆ దేశమును నీకు అప్పగించున్నాను అన్నాడు అప్పగించున్నాను అన్నాడు దేవుడు మాట్లాడుతున్నా అక్కడ కాబట్టి పత్తి ప్రాంతములో ఉన్న దురాత్మలు మనుషుల్ని ఈరోజు పట్టి పీడిస్తూ ఉన్నాయి ప్రతి ఆ దురాత్మల నుంచి మనుషులు మనం విడుదల చేయాలంటే నువ్వేం చేయాలా ఇద్దరు సన్నద్ధులే ధరించి దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానం ప్రకారంగా మనం ఏం చేయాలా వాటన్నిటి మనం స్వాధీన పరుచుకోవాలా వాడు దోచుకున్నాడు మనుషుల్ని వాడు వాడు దోచుకొని వాడు వాడు చర్యలు పెట్టుకోండి కాబట్టి వాడు ఆ రీతిగా రాజుగా ఉండి వాళ్ళని పాలిస్తుండో వాళ్ళు తెలియకుండా మోసపోతున్నారు వాడి భార్య నుంచి మనం బడి తీసుకురావాలంటే మనం ఏం చేయాలా యుద్ధానికి మనము సిద్ధపడాలా అనే విషయం ప్రభుధది జ్ఞాపకం చేస్తున్నాం అందుకే మార్కుశ వార్త వాక్యాన్ని ముగిస్తున్నాను మార్కుశ వార్తలు మూడాధ్యాయం ఇరవై ఏడు వచ్చినంలో ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితేనే కాని తప్ప ఆ బలవంతుని ఇంట్లో ఇంట వాని సామాగ్రిని దోచుకునే నెలడు బంధించిన నెలలో వాడి ఇల్లు దోచుకుని వచ్చును కాబట్టి వాణ్ని బంధించకపోతే వాడి నుంచి మనుషులు తీసుకొని రాలేం అంటే వాని వాణ్ణి బంధించాలంటే మనకి ఎంత శక్తి ఉండాలా అదే ప్రభు మనకు అవి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ శక్తి మనకి ఎందుకంటే ఈరోజు సైతాన్ కోరలు సైతాన్ సమూహంలో వాళ్ళు ఉన్నారు సైతాన్ విధానంలో ఉన్నారు మనుషులంతా కూడా కాబట్టి వాళ్ళందరి చేతిలో వాడు దోచుకుండు మనుషులందరం దోచుకుండు కాబట్టి వాడు ఆ స్థితిలో మనుషుల్ని పాపంలో పాడేసి అనేకుల్ని ప్రభులో నుంచి లేకుండా వాడు లాక్కొని చర్యలోకి కాబట్టి వాడి రాజ్యాన్ని మనం పతనం చేసి వాళ్ళ వాడిని అక్కడి నుంచి వాళ్ళందరినీ బయటి తీసుకొని రావాల చూడండి అప్పుడే మనము ప్రభు కొరికి నిలబడము అయితే ఈయన ఆ కత్తి ఆ ఈటే అని అక్కడ వాక్యం పద్దెనిమిదో వచనంలో దేవుడు మాట్లాడుతుంది యహోశివతోటి ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో దేవుడు యహోశివతో మాట్లాడుతుంది అప్పుడు యహో అప్పుడు యహోవ యహోశివతో ఇట్లా నీవు చేత ఈటను హాయివపు చాపము పట్టణముని చేతికి అప్పగి అప్పగింతును అంతట యహో తన చేతి నున్న ఈటను ఆ పట్టణం వైపు చాపాను ఈట కత్తి కదా అతను యుద్ధాలు ఇష్టం ఈట కత్తి అది అది ఏం చేసిండు ఆ పట్టణం వైపు చాపునాడు దేవుడు తన తన అస్తాల్లో ఖడ్గం తీసుకొని ఏ పట్టణముకైతే ఆయన స్వాధీన దేవుడు చెప్పిండో ఆ పట్టణం మీద ఏం చేసిండు ఆ ఖడ్గాన్ని చూపించినట్లా చాపునాడు ఇక్కడ అప్పుడు ఆ పట్టణం మీద అప్పుడు ఏం జరిగింది ఆ పట్టణం దేవుడు స్వాధీన అంటే ఆత్మ మీద దేవుని వాక్యం ఖడ్గం ధరించుకొని యుద్ధానికి నువ్వు నువ్వు ఏ పటం మీదకి నువ్వు ఖడ్గం చూపిస్తావో ఆ పటనం నువ్వు స్వాధీన పచ్చుకోగలవు ఆ సైతన శక్తులు ఓడగొట్టగలవు అన్నట్టు ఆ రీతిగానే ఇరవై ఆరో వచనం నువ్వు చూసి నేను వచనం చూడండి యహో హాయి నివాసులందరినీ నిర్మూలన చేయి వరకు ఈటను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకునలేదు అంటే ఎప్పుడైతే యుద్ధం అతను చేయి చాపిండో యుద్ధం మీదకి ఎప్పుడైతే యుద్ధం మాట స్టార్ట్ అయిందో అది పట్టణం అంతా అది అది స్వాధీనమయ్యేంత వరకు తన చేతిని వెనక చాపలేదంట అంటే అది స్వాధీన పరచుకునేంత వరకు నువ్వు యుద్ధం చేస్తూనే ఉండాలా నీ కత్తి దించొద్దు అని విషయం ప్రభు అక్కడ చెప్తుండడు కాబట్టి అటనే జరిగింది అక్కడ వాళ్ళు స్వాధీన పరుచుకున్నారు కాబట్టి ఆయన చివరి టైంకి వరకు యహోశివతో దేవుడు మాట్లాడతాడు యహోశివ బహు వృద్ధుడైపోతాడు ఎన్నో రాజ్యాలకు జై గెలిచింది తన జీవితంలో అన్ని రాజ్యాల మీద దేవుడు విజయంంచి అన్ని స్వాధీన పంచుకున్నారు ఆయన చివరిగా ముసలు అయిపోయినాయన ఆ టైంలో దేవుడు అంటున్నాడు ఇంకా నువ్వు స్వాధీన పరచుకోవాల్సిన దేశాలు ఇంకా చాలా ఉన్నాయి యో శివాన అని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఇంకా కొన్ని మిగిలిపోయినాడు అక్కడ చూడండి వృద్ధాప్యంతో వచ్చేంత వరకు అతను యుద్ధం చేస్తున్నాడు అన్నట్టు ఇది క్రైస్తవ జీవితమే ఒక యుద్ధం లాంటిది పాలు తీరుపాదించే దేశానికి మనం పోవాలంటే పరలోక రాజ్యం పోవాలంటే ఇవన్నీ ఐగుతుల నుంచి పరలోకం బాణిసత్వంలో నుంచి కానానికి పోవాలంటే వాగ్దాన దేశంలో పోవాలంటే ఈ మధ్యలో ఇష్టాల పరికి ఎన్నో అనుభవాలు అయినాయో ఈరోజు మనకు అలాంటి అనుభవాలు అయితే ప్రతి దాంట్లో నిలబడాలా అనేకులు నిలబెట్టి ప్రభుత్వ చల్లిదికి మనం తీసుకొని పోవాలా అలాంటి కృప ప్రభు మనకు అందరికి అని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు కృపమైన ఈసు ప్రభావ నీకు ఎంతో ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నందుకు నీకు ఎంతో వందలు ప్రభావ ఎన్నో అనుభవాలు ప్రభావ తను చూసి ప్రవ్వా ఎన్నో ప్రభా పరిస్థితులు కూడా అతను వెళ్ళిండు ప్రవ చివరికినైనా అక్క ప్రజలందరినీ వాగ్దాన దేశం చేర్చండు అని వెళ్ళలేకపోయినా కానీ ప్రభ నైనా అనేకులను ప్రవ నడిపించగలిగినాడు ప్రభావ ఈ ప్రయాణంలో ప్రభావ ఎంతో మంది జనాలని అతను తీసుకెళ్లిన ప్రభావ ఎన్నో ప్రవా ఆటంకాల ప్రభావ ఎంతో మంది ప్రవ చేసినారు ప్రభావ ఎంతగానో సనిగిన గురిగింది ప్రభావ ప్రతి పరిస్థితిలో ప్రవ నైనా మోసనైనా ఆ రీతిగా ప్రభావ ముందుకు సాగి తీసుకెళ్ళగలిగినాడు ప్రభావ అంతగా ప్రభావ మీరు మోస ద్వారా నడిపించినారు ఇస్రాయల్ ప్రజలందరినీ కాబట్టి నైనా మూస కంటే శ్రేష్ఠుడు ముందు ప్రభావ ఈ రోజునైనా ఒక ప్రవక్త ఐ ఒక ఐగ్యుక్తి నుంచి బయలు తీసుకొస్తే ఇంకొక ప్రవక్త అనేకుల్ని మంచి మార్గంలోకి పాపపు జీవితం నుంచి పరలోక రాజ్యానికి నడిపించే ప్రవక్త మీరు వచ్చినారు ప్రావ ఈ లోకంలోనైనా మోస అనడు ప్రభావ నా వంటి ప్రవక్తను మీలో మీ సహ సహోదరులో పుట్టి దేవుడు పుట్టిస్తానన్నారు ప్రభావ ఆ ప్రవక్త మీరు ప్రభావ ఈ లోకంలో ఒక ప్రవక్తలాగా మీరు వచ్చినారు ప్రభావ ఒక దేవుళ్ళ లాగా మీరు ఉన్నారు మీరు నెరవేర్చినారు ప్రభావ మోసె కంటే శ్రేష్ఠుడు ప్రభావ నువ్వు ఎంతో వందనాలు ప్రభావ నైనా మోసె ప్రభ అక ఆత్మీయ దశలో ప్రభా ఓ ప్రవా ఆ బానిసత్వాల నుంచి నడిపించగలిగినాడు కానీ ప్రభావా కాబట్టి నేను మీరు శాశ్వత కాలమైన బానిసత్వాల నుంచి మీ మరణం ద్వారా మాకు విడుదల కల్పించినారు ప్రవా నైనా నీకు ఎంతో వందాలు ప్రభావ ఎన్నో విషయాలు ప్రభ మాకు మాకు మీరు బయలుపరిచినారు నైనా నా దేవానికి ఎంతో వందాలు ప్రభావా కాబట్టి మోస కంటే గొప్పవాడు నువ్వేసాయా నీకు ఎంతో వందనాలు ప్రభావ ఈ రోజు ఎంతో మంది బానిశక్తులు ఉన్న ప్రవా నైనా మేము వాళ్ళందరినీ బయట తీసుకొని రావాలంటే ప్రభావా మేము యుద్ధం నేర్చుకోవాల ప్రవా నైనా ఈసాయా క్రైస్తవ జీవితమే ఒక యుద్ధం లాంటిదాన్ని ప్రభావ మనుషులు గ్రహించలేని స్థితులు ఉన్నారు ప్రభావా ఈ రోజు వరకు కూడా ప్రభా కాబట్టి నైనా మాకు బయలుపరచబడిన ప్రతి వాక్యాలను ప్రభావ మేము ప్రకటించాలా మనుషులకు అనేకులకి అనేకులకు యుద్ధం నేర్పించాలా ప్రభావ నైనా ప్రతి యుద్ధంలో ఉన్న వాళ్ళకు గుర్తు చేయాలా ప్రభావా కాబట్టి నైనా క్రైస్తవ జీవితం అంటే ప్రభావా అయినా ఈసయా ఏ రీతి ఉంటుంది అనేది ప్రవ మోష నుంచి మేము నేర్చుకుంటున్నాయినా వాళ్ళ అనుభవాల ప్రభావ వారికి దుష్టాంతరంలో సంభవించి ఇగంత మీకు బుద్ధి కలటికి రాయబడ్డారు కాబట్టి మాకు బుద్ధి కలటికే ఇవన్నీ రాయబడ్డాయి ప్రవ కాబట్టి మేము చూసి మేము బుద్ధి తెచ్చుకున్న అయినా బహుజాగ్రీ భయంతోని వణుతోనే ప్రభావ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేయాల ప్రవా వారు ఆశించినట్టు మేము ఆశించుకున్న ప్రవ అయినా మేము మిమ్మల్ని మీ వాక్య మీద ఆశ పెట్టుకొని మేము మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిష్టంలో మీరు అక్కడ తొలగింది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాల ప్రభావ మా శక్తికి మించిన ప్రయాణం మీరు మాకు జ్ఞాపకం చేసిన ప్రభావా కాబట్టి ప్రభావ మీ శక్తి లేని మేము ఏం చేయలేం ప్రభావ కాబట్టినైనా మీకు పరిశుధాత్మ శక్తి మాకు అనుగించండి ప్రభావ పరిశుధాత్మ వచ్చినప్పుడు మీ శక్తిని అందరన్నారు ప్రభావ ఈ అంత్య దినాలలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తున్నారు ప్రభావ మీ కుమారులు ప్రవచిస్తాను వృద్ధులు దర్శనాలు కలుగుతున్నారు ప్రభావ నా దాసుల మీద నా దాసులను నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభావ ఏ వేళ ప్రవచం జ్ఞాపకం చేస్తాను ఈ అంత్య దినాలలో ప్రభావ పరిశుదాత్మ అభిషేకం ప్రభావ ప్రతి ఒక్కరూ ప్రయాసపడాలా మేమందరం మీ ఆత్మతో సంపూర్ణంగా మేము నింపడాలా నైనా హృదయానికి ఎంతో వందల ప్రభావ పరిశుధాత్మ అభిషేకం ప్రభా మేము ప్రభావ పొందుకోవాల ప్రభావ కడుపులెక్కి జీవజల నదులు పొర్లి పారాల ప్రభావ శక్తి అని ఏరులు ప్రవహించాల ప్రభావ విస్తారంగా ప్రభావ మీ వాక్యాన్ని మేము ప్రకటించాల ప్రభావ అనేకులు మీ చెంత నడిపించాలా ఇక ఆత్మీయ జీవితంలో ప్రభావ ఆత్మీయ ప్రపంచం అంటే ఎందుకు ప్రవ తెలుసుకోగలిగిన ప్రవ నేను ఒక మార్గం మీరు కాబట్టి మేము అది పట్టుకు ముందుకు వెళ్తున్నాం ప్రభావ మీరు మమ్మల్ని ఇంకా నడిపించండి ఆ సీఎను పర్వత మీకు ఎక్కల ప్రవ నైనా మీతో మీకు సంభాషించాల ప్రభావ పర్లోక మర్మాలు పర్లోక రాజ్యములు అవన్నీ మేము తిరగల ప్రభావ పురాతన కాలమైన భక్తులతో మేము మాట్లాడాలి ప్రభావ అలాంటి అనుభవం ప్రవ మీరు మాకు అనుగ్రించని ప్రవ అనుభవం కొరకు మేము ప్రయాసపడుతున్న ప్రవ సహాయపడమని ప్రాదిష్టమైన ప్రార్థనలో ప్రవ మీ వాక్యంలో మేము అభివృద్ధి పొందాలనే సాయపడం ఎక్కువ ప్రార్థనలో మేము గడపాలా మీ వాక్యంలో మేము అనబడాల ప్రభావ దేవా గంటల గంటలు మేము ప్రార్థనలు గడపాల ప్రభావ సాయపడమని ప్రాదిష్టం నా దైవే ఉపాస ప్రార్థనలతో మేము ముందుకు వెళ్ళలాగా మీదటనైనా సహాయపడమని ప్రాదిష్టమైన గొప్ప దేవ ఏ ప్రవేశం మీరు జ్ఞాపకం చేస్తున్న ఓ ప్రవ యాజిక కన్నీరు విడివడి గోని పట్ల కట్టుకొని ఉపవాస దినాన్ని మీరు ప్రకటించడి దేవుని ఉగ్రత రాబోతుంది యహోవ దినం సమీపమైన అది ప్రళయం వల్లే రాబోతుంది ఆయన ఉగ్రత రాబోతుంది బలిపీఠం ఎదున్న యాజకులారా కన్నీరు విడివి రోదన చేయమని అని మీరు అన్నారు ఆ ప్రవచం జ్ఞాపకం చేస్తున్నారు అయినా గొప్పదేవ మేము కన్నీరు విడవాలా ప్రవ్వా మేము ప్రవ ఉపాసాలను ప్రార్థన చేయాలా ప్రవా నశించిపోతున్న ఆత్మల కొరకు మేము అంగలాచాలా ప్రవ్వా ఆ గ్యస్తమైన తోటలో ప్రవ మీరు ఏ రీతిగా ప్రార్థించినారు లోక పాపంలో కొరకైనా ప్రవ్వా సెలవు మరణం కొరకు మీరు ఎంతగా ప్రవ వేదంతోని ప్రవ విధేత చూపించిన మీరు ఎంతగా విరగొట్టబడారు నల్లగొట్టబడారు ప్రవ్వా సెలవు మరణం కొరికి కాబట్టి నేను వాటి మీద విజయం పొందినారు ప్రవ ఈ లోకమైన వాళ్ళందరినీ ప్రవ్వా ప్రవ్వా చెంత నడిపించాలంటే మేము కూడా అలాంటి ప్రార్థన జీవితం మేము కలిగి ఉండాలా ప్రవ్వా అలాంటి ప్రార్థన శక్తి మీరు మాకు ప్రాధిష్టమైన మీ కృప వెంబడి కృప మాకు అనుగ్రహించండి మీరు అక్కడ తొలగి ఉంది నేన నైనా ఎంతో మంది లోకంలో నశించిపోతున్నారు ప్రభావ ప్రస్తుతం ఎంత భయంకరంగా ఉంది ప్రభా నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలంలో ఉంది ప్రభావ గ్రహించిన కాకుండా ప్రభావ అనేకులు చదువుతున్నారు కానీ ప్రభా గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రభావ ఎక్కడ నాశనకరమైన ఏ వస్తు ఉందని గ్రహించలేని సిద్ధ ఉంది ప్రభు ఈ రోజు కాబట్టి నైనా మీ బట్టి మీకు కాబట్టి మాలో కూడా ఎలాంటి నాశనకరమైన హేవస్తు ఉండకుండా మాలు ఎలాంటి విగ్రహాలు ఉండకుండా ప్రభావ పరిశుద్ధంగా ప్రభు మీకు ఆలయంగా మీకు పరిశుద్ధంగా జీవించాలా ఓ ప్రభు అలాంటి పరిశుద్ధమైన జీవితం మాకు అనుగ్రహించే మీ కురుపంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు దీనిలో మీరు మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీకు మమ్మల్ని శాసన పెట్టుకొని మీ ఆకు మమ్మల్ందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నా మమ్మల్ని తండ్రి ఆ మెయిన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడిపి మనకు అందరికీ సదాకాలం తోడైను గాక ఆ మీన్స్